ఉపక్రమే ఇం న్రతకృత్యాస్త నమామి గజానం శరీంద్రి వికా రవింద సమాన సుందరవిసన సుందరంబుభే శ్రీరామచంద్రకాదా సమస్త కళ్యాణ గుణా సీతం చరీక నిరంతరం మంగళమతనోతుర్విష్ణు గురుర్దే భోమేశ్వర గుత్ పర బ్రహ్మ తస్మై నమ హరిసత్ శ్రీ గురుభ్యో నమ శివాయరవే నమయ నమస్కృత్య నరచైవం దీం సరస్వతీ వ్యాసం తయ ముదీరే ప్రధానంగా ఈ అర్కపురిలో వేసి ఉన్న అనసూయ మాతకు విఘ్నేశ్వర స్వరూపమైనటువంటి హైమవతి మాతకు సకల దేవతాగణానికి శాస్త్రాంగ ప్రణిపాతములు సమర్పిస్తూ పరమహంస పరివరాజకాచార్య శ్రీ శ్రీ శ్రీ రాధానంద భారతీ స్వామివారి దివ్య పాద పద్మములకు శతకోటి వంద సుమసమర్పణం చేస్తూ శ్రీమన్ మహాభారత గాథ శ్రవణం చేయడానికి వచ్చిన వస్తూ ఉన్న తల్లులకు తండ్రులకు దేవదేవుని దివ్య ఆశీస్సులు కలగవలసిందిగా కోరుతూ అమ్మ యొక్క ఆశీస్సులు కలగవలసిందిగా కోరుతూ నిన్నటి రోజున మనం ఎక్కడ ఉన్నామంటే సభా భవనంలో ఉన్నాం ఉన్నామండి ఏ సభలో ఉన్నాం రాయబార సభ భార సభ రాయబార సభ కృష్ణ పరమాత్మ దుర్యోధనులకు సమాధానం చెబుతున్నారు చిన్నతనం నుంచి పాండవులకు వాళ్ళు చేసినటువంటి దురాగతములన్నీ లోకానికి తెలియనివన్నీ కూడా అందరికీ తెలియజేస్తున్నారు ఎప్పుడైతే ఈ విన్నాడో దుశ్శాసనుడు చెప్పాడు అన్నా మన నలుగురిని బంధించి ధర్మరాజు కప్పనిస్తాడు ఈ కృష్ణుడు అందుకోసమే వచ్చాడు కనుక మనం జాగ్రత్త పడడం చాలా మంచిది హెచ్చరించాడు ఎప్పుడైతే ఆ మాట ఉన్నాడో ఆ దుర్యోధనుడికి దుర్బుద్ధి పుట్టింది అసలు వాడి పేరే దుర్యోధనుడు కదా దుర్బుద్ధి పుట్టింది ఏమని వాడు మనల్ని బంధించి తీసుకువెళ్ళి అక్కడ అప్పు చెప్పే లోపల మనమే ఇక్కడ బంధిస్తే ఆ పాండవులకు ఆధారము ప్రాణము గుండా ఎవరయ్యా అంటే ఈ కృష్ణుడయ్య ఇతడేదో దైవమని ఏ పనైనా చేయగలడని కనుక గెలుపు మనదే అని అపోహపడుతున్నారు వీరి పాండవులు ఒకవేళ వాళ్ళు అనుకున్నది వాస్తవమే అయినా ఇక్కడ గనక కట్టి పడవేస్తే కళ్ళు లేని వాడు ఎట్లా గమ్యానికి చేరలేడో అదే విధంగా పాండవులు కూడా అచేతనులైపోతారు అర్థమైతోందండి వినపడుతున్నదా తెలుస్తున్నదా పాండవులు కూడా ఈ కృష్ణుడిని ఇక్కడ కట్టిపడేస్తే వాళ్ళు అచేతనులైపోతారు దిక్కులు బట్టి అరణ్యాల వెంట తిరుగుతూ ఉంటారు పిచ్చి వాళ్ళైపోతారు వాళ్లకు ప్రాణం ఆధారం అన్ని ఈ కృష్ణుడే కనుక ఈ పని చేస్తే మన పని మంచిగా ఉంటుంది ఆ తరువాత యుద్ధం కూడా లేకుండా పోతుంది యుద్ధం అంటూ జరిగితే ఎంతో కొంతమంది మరణించవలసిన పరిస్థితి ఉంటుంది ఇవేవి జరగకుండా ఉండాలి అంటే వీణ్ణి ఒక్కస్తే చాలు వాణ్ణి ఎవరు బంధించగలరండి చెప్పారు వాణ్ణి బంధించడానికి రెండే రెండు తాళ్ళు ఉన్నాయూ తాళ్ళల్లో ఒక తాడు పర్మినెంట్ గా ఒక దగ్గర ఉంది ఎవరావిడా పర్మినెంట్ ఆవిడ దగ్గరే ఉన్నది రెండవ తాడు ఎవరి వద్ద ఉంటుంది అంటే పరమమైన భక్తుల వద్ద ఉంటుంది అన్నారు అర్థమైందండి ఆ పరమమైనటువంటి భక్తి మామూలు భక్తి కాదు పరమమైనటువంటి భక్తుల వద్ద బంధించే తాడు ఉంటుంది వాణ్ణి ఇంకెవరైనా బంధించగలరా అమాయకుడు కాకపోతే బంధిద్దామని అనుకున్నాడు దుర్మార్గుడు దుష్ట చతుయం ఎప్పుడైతే అనుకున్నారో దానికి కావలసినటువంటి సంబారాలు తాళ్ళు మోకులు గొలుసులు అన్ని తీసుకుని వచ్చారండి ఎక్కడో అడుగున దాచిపెట్టాల గదిలో బంధించలా ఆ నిండు సభలోనే కృష్ణ పరమాత్మను కట్టివేయడానికి ఎవరి సమక్షంలో ద్రోణాచార్యులు కృపాచార్యులు భీష్మాచార్యులు విధురుడు మహానుభావులంతా చూస్తూనే ఉన్నారు సభలో కౌరవుల కొరకు బాసటగా వచ్చినటువంటి రాజన్యులున్నారు కొంతమంది ధృతరాష్ట్రుని మంత్రులంతా ఉన్నారు క్రిక్కిరిసి ఉన్నటువంటి ఆ నిండు సభ దేనికోసం క్రిక్కిరిసి ఉన్నది కృష్ణుడు ఏం చెబుతాడో మనం విందాం అనే ఉద్దేశంతో అక్కడ పని లేకపోయినా అందరూ వచ్చి అక్కడే ఉన్నారు అందరి సమక్షంలో సాక్షాత్ పరాత్మరుడైనటువంటి కృష్ణ పరమాత్మను బంధించడానికి ఆ గొలుసులు తాళ్లు కట్టుకొచ్చారంట నలు నాలుగు వైపులున్నారు చెలోకి చేపల వల విసిరేసేవాడు ఎట్లా విసిరివేస్తాడో అలా కృష్ణ పరమాత్మ మీద ఆ గులుసులు విసిరివేసి అవి తమ వస్తే గట్టిగా పట్టుకునే కారణం ఏమంటే దగ్గరకు వెళ్ళి బంధించేటువంటి ధైర్యం లేదు దూరం ఆయనకు తగిలేటట్టుగా గులుసులు తగిలించాలి అనే వ్యూహాన్ని పన్ని కర్ణుడు ఒక దుర్యోధనుడు ఒక శక్కుని దుశాసనుడు నలుగురు నాలుగు దిక్కుల నిలబడ్డారు ఏం జరుగుతోందో తెలియలేదు ఆ సభా భవనంలో కూర్చున్న వాళ్ళందరికీ వీళ్ళు గొలుసులు ఎందుకు తెచ్చారు తాళ్ళు ఎందుకు తెచ్చారు ఎవరికి తెలుస్తుంది ఎవరికీ తెలియలా కానీ కనుక్కున్న వాడు కృష్ణ పరమాత్మ గమనించినటువంటి వాడు పరమాత్మ పకపక నవ్వారటండి వికటాట్టహాసం చేశారట రే రే మూఢ ప్రకృతి ఎవరి మాట కృష్ణ పరమాత్మ రేరే మూఢ ప్రకృతి చతురయోహ శ్రేయ ఇప్పుడు నువ్వు చేస్తున్న పని నీకు నీ వారికి కూడా శ్రేయస్సు కాదు నన్ను బంధిద్దామని అనుకున్న వెర్రివాడ నేనెవరిని అనుకుంటున్నావు ఎవరిని బంధిస్తావు నువ్వు ఎంత మందిని బంధించగలవు దేవలోక మనవలోక స్వర్గలోక సత్యలోక వైకుంఠ కైలాస సర్వలోకములు ఎక్కడ ఉన్నాయి నాలోనే ఉన్నాయి భూలోక భోర్లోక సువర్లోక బహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాలు అతల నితల సుతల రసాతల మహాతల తలాతల పాతల లోకాలు ఇన్ని లోకాలు ఎక్కడ ఉన్నాయి నాలోనే ఉన్నాయి యక్షులు గంధర్వులు కిన్నర్లు కింపురుషులు విద్యాధరులు నాలో ఉన్నారు అంత ఎందుకు రార్రివాడా నీవు కూడా నాలోనే ఉన్నావు చూడరా అని ఒక్కసారి దివ్యమంగళ రూపాన్ని పెంచారండి సహస్రశీర్షా పురుష్రాక్షుల సామాన్య దివ్య మంగళ రూపభూరాళములు అగ్నిహోత్రులేగణు వామభులం భాతి ఉదరంబు పదునాలుగు లోకంబులు భాషించులన్ సర్వ విఖ్యాతమైన చరాచర సృష్టి జగత్తు మొత్తము దర్శనింబుడ మూసి కూలిపోయారండి ఒక్కరు కూడా మిగలలేదు ఎవరయ్యా కళ్ళు తెరిచి చూచి కను వెంట నీరు పెట్టి పరమాత్మ పరమాత్మ పరమాత్మ అని లేచి నుంచుని నమస్కారం చేస్తున్నటువంటి భీష్మాచార్యుడు ఒక్కడే ద్రోణాచార్యునకు కూడా దర్శనం కలగలేదు విదురుడు కంటి నిండా చూస్తున్నాడు ఎవరిని చూస్తున్నాడండి పరమాత్మను చూస్తున్నాడు ఈ జరిగేటువంటి కోలాహలం కాని ఈ కృష్ణ పరమాత్మ యొక్క పెడబొబ్బలు కానీ హాహాకారాలు చేస్తూ అక్కడ ఉన్న వాళ్ళందరూ పడిపోవడం కాని చక్షువులు లేనటువంటి దీచక్షువు కలిగిన ఎవరు ధృతరాష్ట్రుడు ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది అని పెడబొబ్బలు పెట్టాడు జరగవలసిందే జరిగిందయ్యా దుర్మార్గుడైనటువంటి నీ కొడుకుడు తన మిత్రులు ముగ్గురుతో కలిసి నన్ను పండించడానికి వచ్చాడు వెర్రెవాడు నా దివ్యమైనటువంటి దృశ్యాన్ని చూడలేక నేనెవ్వరూ గమనించలేక తెలుసుకోలేక పడిపోయాడు కింద తండ్రి నీ దివ్య రూపాన్ని నేను దర్శిస్తానయ్యా అని అడిగితే ఇప్పటికిప్పుడు నీకు దృష్టిని ప్రసాదిస్తున్నాను అని చెప్పారు కన్న తండ్రి ఎప్పుడైతే దృష్టిని ప్రసాదించారో వెంటనే వారికి కళ్ళు కనబడినాయండి ధృతరాష్ట్రుడికి ఆ దివ్యమంగళ రూపాన్ని చూచాడు మనకు సందేహం కలుగుతుంది వీడింత నీచుడు కదా కొడుకుని కాదంలేక ఎన్ని తప్పుడు పనులు చేసిన నోరు మూసుకుని ఊరుకున్నాడు కదా ఇటువంటి నీచుకు నీచుడు కూడా భగవద్దర్శన అయ్యిందా అంటే మొదటి మాట ఏం చెప్పారంటే నీచులు కూడా భగవంతునికి కొడుకులే అర్థమైందండి రెండో విషయం ఏమంటే భగవంతుని చూడగలిగినటువంటి అదృశ్యం వాడికి ఎందువల్ల కలిగింది అంటే స్నేహ ధర్మం వల్ల కలిగిందన్నారంట నీలకంఠ దీక్షితుల వాడు భారతానికి వ్యాఖ్యానం రాశారు నీలకంఠీయము అని గొప్ప గ్రంథం ఆ గ్రంథంలో చెబుతాడు ఆయన స్నేహధర్మం చేత దర్శన యోగం కలిగింది అన్నారు ఏమిటా స్నేహధర్మము అంటే విదురుడు సంజయుడు ఈ ఇద్దరు నిరంతరము ఎవరి పక్కన ఉంటారండి వారితో స్నేహం చేయటం వల్ల దుర్మార్గుడే అయినా వాడికి ఎవరి దర్శనమైందండి భగవంతుని దర్శనం కనుక సన్మార్గ స్నేహం సజ్జన స్నేహం సజ్జన సాంగత్యం ఎంత గొప్పదండి సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం అందుకని సత్సాంగత్యం కావాలి మంచి వారితో సాంగత్యం ఎంతమంది ఉన్నారు అని కాదు ఐదుగురు ఉన్నామా ఇది సత్సాంగత్యమేనా కాసేపు కూర్చొని మంచి మాట్లాడుకుందాం చాలు ఈ ఐదుగురు ఏ సమాజంలోకి వెళితే ఆ సమాజం బాగుపడుతుంది కదండి ఐదు సమాజాలు బాగుపడతాయా లేదా ఖచ్చితంగా బాగుపడతాయి ఆ మాత్రం చేస్తే చాలు మన జీవితానికి ఇంకా ఇంకేమీ అక్కర్లేదు కనుక ఆ సాంగత్యం వల్ల విధులుని సాంగత్యము ఇంకెవరండి రెండో వాడు ఎవరు చెప్పుకున్నా ఇప్పుడే సంజయుడు గొప్ప నీతిమంతుడు చాలా విషయాలు తెలిసినటువంటి వాడు ధర్మమును ఆలోచించేటువంటి వాడు ఆ కారణం చేత సంజయుని స్నేహము విధులుని స్నేహము ఈ రెండు కారణముల వల్ల ధృతరాష్ట్రుడు అంత దుర్మార్గుడైనా విశ్వరూప సందర్శనం కలిగింది ద్రోణాచార్యునకు కలుగలేదు ఎందుకు కలుగలేదు ప్రశ్న అండి సరే వాళ్ళు దుర్మార్గులు వాళ్ళు పడిపోయారు అసలు చూడలేరు ఏమండి మనం దుర్మార్గులం అంటే ఒప్పుకుంటామా ఒప్పుకోము సూర్యుడిని చూడగలమా చూడలేము ఎందుకు చూడలేకపోయామంటే దాన్ని పక్కన పెడదాం ద్రోణాచార్యులు కూడా ఎందుకు గడపడలేదు రెండు రకాలుగా ధర్మాన్ని తప్పాడండి బ్రాహ్మణునకు అధ్యయనమే తప్ప విలుద్యలో సాధనము అధ్యయనము అంతే తప్ప ప్రదర్శనము పనికి ఎవరికి బ్రాహ్మణునకు అర్థమైందండి యుద్ధానికి వెళ్ళడానికి అవకాశం లేదు నువ్వు పక్కన ఉండి ఏదైనా విషయాలు చెప్పు బ్రహ్మాస్త్రాన్ని బోధించు వాయువ్యాస్త్రాన్ని బోధించు ఆగ్నేయాస్త్రాన్ని చెప్పు నేర్పు అంతేగాని నీ నేర్పుని వాళ్లకు చూపడానికి ప్రయత్నం చేయకు ఇది బ్రాహ్మణ నియమం డి రకంగా ఇప్పటి వరకు కౌరవులతో కలిసి ఎన్నిసార్లు వెళ్ళాడండి యుద్ధానికైనా ధర్మాన్ని తప్పాడా లేదా బ్రాహ్మణుడై ఉండి ఈ రెండవది ఎక్కడ తప్పాడు మనం చెప్పుకున్నాం మీకు గుర్తుండే ఉంటుంది అనుకుంటున్నా సేవకా వృత్తిలో చేరాడు ఎప్పుడు చేరాడు ఏనాడో ఆ కృపాచార్యుడు దగ్గర వాళ్ళు చదువుకునే రోజుల్లో బంతి బావిలో పడిపోతే వాళ్ళని అట్రాక్ట్ చేసి ఆ బంతి బయటికి తీసి అందులో పడిన ఉంగరాన్ని బయటికి తీసి ఏమండి చిత్త చివరికి ఏవయ్యాడు పక్కకు తప్పించి తాను గురువై కూర్చున్నాడు నెలకింతని జీతం తీసుకుని అందులో చేరటం బ్రాహ్మణునకు మిహిత ధర్మం కాదు ఆనాటి యుగ పరిస్థితిని బట్టి ద్వాపర యుగ ధర్మం ఆ కారణం చేత సేవకా వృత్తిలో చేరిన కారణం చేత తనకు వచ్చినటువంటి ధనుర్వేదమును ప్రదర్శనకు ఏర్పాటు చేయడం చేత రెండు రకాలుగా ధర్మాన్ని తప్పాడు గనుక ద్రోణాచార్యునకు కనబడలేదు మృదురుడు పరమ భక్తుడు చూడదగిన వాడు గనక కనపడ్డాడు భీష్మాచార్యుని కన్నా ఉన్నారా ఎవ్వరూ లేరు కనుకనే భీష్ముడు చూడగలిగాడు కారణమేమంటే మొట్టమొదటి కారణం భీముడి భీష్మునికి కనబడ్డానికి మనమందరం కూడా గుర్తు పెట్టుకోవాలండి ఏమిటి మొట్టమొదటి కారణం అంటే గంగకు కొడుకు అయిన కారణము చేత అన్నారు ఎవరికి కొడుకండి ఆయన భీష్ముడు పరమ పవిత్రమైనటువంటి గంగాదేవి అందరి పాపములను హరింపజేసేటువంటి గంగాదేవి ఆ గంగాదేవి కడుపున పుట్టినవాడు గనుక అర్హత పొందాడు ధర్మానుసరణ చేశాడు గనుక అర్హత పొందాడు తండ్రి కొరకు బ్రహ్మచర్యాన్ని స్వీకరించాడు గనుక అర్హత పొందాడు అర్థమైందండి ఎక్కడైనా ఉంటుందా లోకంలో ఇది తండ్రి కొడుకు కోసం సంబంధాలు ఎదుగుతాడు కానీ తండ్రి సంబంధం కోసం కొడుకు బ్రహ్మచర్య వ్రత దీక్ష తీసుకోవడం ఎక్కడ చూస్తాం మనం భారతంలోనే చూస్తాం అంతటి గొప్ప త్యాగి త్యాగైన అమృతత్వ మానసు ఒక్కడే లోకంలో అమృత తత్వం కలిగినటువంటి వాడు మరణము లేనటువంటి వాడు శరీరం పోతే పోవచ్చుగాక కానీ కీర్తి మాత్రం లోకంలో మిగిలి ఉంటుంది ఎంతకాలం అతడి పేరు లోకంలో చెప్పుకుంటూ ఉంటారో అంతకాలము అతడు బ్రతికి ఉన్నవాడితో సమానమే తప్ప వెళ్ళిపోయిన వాడితో సమానం కాదు అటువంటి కీర్తిని కలిగినటువంటి వాడు ఎవరయ్యా అంటే భీష్ముడు కనుకనే భగవంతుని అర్హత ఉన్నది ధృతరాష్ట్ర ఇప్పుడు కలిగింది వారి స్నేహం చేత మీరు ముగ్గురే చూశారంటే ఆ తాళ్ళు పట్టుకుని వాళ్ళు కూడా కింద పడిపోయారు మామ నేను వెళ్ళి వస్తా జరగవలసింది చెప్పా మీకు చిత్త చివరిసారిగా ఇంకొక మాట చెబుతున్నా ఆ చెప్పబోయే ముందు ఈ పడిపోయిన వాళ్ళందరినీ లేపాడండి ఎవరు కృష్ణ పరమాత్మ మొత్తం అందరినీ లేపాడు ఆ మోహ పరవేశం నుంచి బయటకు కూర్చుని నిశ్చేస్తులే చూస్తున్నారు ఆ కృష్ణుడేనా ఈ కృష్ణుడు ఈ కృష్ణుడేనా ఆ కృష్ణుడు అని చూస్తుంటే కొని తోలు చెందము మీద నారి సారించి వల్గుడు మూకం చెండుచున్నప్పుడు అప్పుడు సంధి చేసుకోవాలంటే కుదరదు మామా అయిపోయింది ఇక సంధి మంతనాలు యుద్ధానికే సిద్ధం దుర్యోధన అర్జునుడి యొక్క బాణముల తాకిడికి భీష్ముడు కూడా ఎవరు ఎదురుకుండా చెబుతున్నాడు కృష్ణ పరమాత్మ భీష్ముడు కూడా తాళలేని స్థితిలో ఆనాడు సంధి చేసుకుంటే బాగుంటుంది కదా అని పశ్చాత్తాపడతావు ఖచ్చితంగా ఈ కర్ణుడు కూడా తలదించిన నాడు ఇతడిని నమ్ముకుని కదా నేను యుద్ధ రంగానికి వచ్చింది అని తలదించుకుంటావు ఎవడూ నీకు సహకరించేవాడు లేడు ఇంటి కర్ణులు పదివేరైన అని నొట్టు సత్తులు రాజ రాజా మొత్తం చెప్పేశా తాను చెప్పవలసింది ఇక నేను బయలుదేరుతున్నాను యుద్ధానికి సిద్ధం కండి కూడా నేనే నిర్ణయిస్తున్నా పరమ పవిత్రమైనటువంటి కురుక్షేత్రూమి కారణమేమిటో తెలుసువతి పౌత్ర రాష్ట్ర మహారాజా మామ జాగ్రత్తగా విను అనేక మంది మునుల చేత ఋషుల చేత తపస్సు చేసిన ధార్మికమైనటువంటి భూమి ఆ భూమి ఎవడు యుద్ధం చేసిన ధర్మముగా చేయడమే తప్ప చేయడం అనేది ఉండదు ఒకవేళ లోకానికి అది అధర్మమే అయినా కొసరు ఈ మాట చెప్పాడండి ఒకవేళ లోకానికి అది అధర్మమే అయినా కురుక్షేత్ర భూమిలో చేసినది అధర్మమైన ధర్మమే అటువంటి పుణ్య కనుక అక్కడే యుద్ధం అన్నాడు దార్క రథాన్ని సిద్ధం చేయవయ్యా సాక్ష్యకి వచ్చాడు దార్వుకుడు సాక్ష్యకి ఆ రథం ముందు కూర్చుని ఉంటే కృష్ణ పరమాత్మ కూర్చున్నాడు సరాసరి వెళ్లిపోయాడండి ఎక్కడికి చేరుకున్నాడు పరమాత్మ కరుణుని వద్దకు వెళ్ళాడండి ఉపప్లావ్యము వెళ్ళాల ఎప్పుడు ఏ పని ఎక్కడ ఎలా చేయాలో బాగా తెలిసినటువంటి వాడు ఎంత తెలిసినా ఎక్కడ చూడడం మర్చిపోతాం కదండి అని అనుకోవచ్చు అసలు మరుపు అనేటువంటిది వాడి దగ్గర ఉండేటువంటి అవకాశం లేదు ఎందుకంటే మాయ ఉండేవాడికి మరుపు వస్తుంది కాని మాయ అంటని వాడికి మరుపు ఎట్లా వస్తుందండి ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాడని చెప్పుకున్నాం ఏమండి ఏమిటి వ్యాయబార పరిస్థితి అని ఒక్కసారి ఆలోచిద్దాం కర్ణుడి దగ్గరికి వెళుతున్నాడు కదా వెళ్ళేదాకా కాస్త మనం ఇక్కడ ఓ విషయాన్ని చెప్పుకుందాం కృష్ణ పరమాత్మ అంటే అర్థం ఏమిటయ్యా అంటే నివృత్తి మార్గము కృష్ణ పరమాత్మ అంటే ఎవరండి మాట్లాడరామండి ఇప్పుడేగా చెప్పింది నివృత్తి మార్గం అసలు ఆయన పేర్లోనే ఉంది కృషి భూవాచక నష్ట నివృత్తక కృష్ అన ఈ రెండు కలిపితే ఏమవుతుంది కృష్ణ అంతే కదండి కృష్ణ అంటే భూమి భూసంబంధమైన విషయవాసనలు అన అనే అక్షరానికి వాటిల్ని నివారించేది అని భూసంబమైన విషయవాసనలను నివారించేవాడు కనుక వాడికి ఏమని పేరు కృష్ణ అని పేరు అంతే తప్ప నల్లగా ఉన్నాడు కనుక కృష్ణుడు కాడు కనుక కృష్ణుడు ఈజ్ ఈక్వల్ టు ఎవరు నివృత్తి మార్గము దుర్యోధనుడు ఎవరు తామసిక మార్గము తామసిక మార్గం ఏం మార్గం అండి మార్గం పాండవులు ఎవరు సత్వ మార్గం సత్వగుణ మార్గం ధోతరాష్ట్రుడు ఎవరు వచోగుణ మార్గం ఇప్పుడు ఈ నివృత్తి అనబడేటువంటిది తనంత తానుగా ఈ తమో ఈ రజోగుణాన్ని సప్తగుణముతో కలిపి ఈ రెండు గుణముల యొక్క ఉనికిని తీసివేయటం కోసం ప్రయత్నం చేయటమే రాయబారము అర్థమైందా అండి అర్థమైందా మన లోపలో ఈ మూడు గుణాలు ఉంటాయండి సత్వగుణం ఉన్నది రజోగుణం ఉన్నది తమో గుణం ఉన్నది ఆ సత్వగుణం ఏం చేయాలంటే తెలివిగా భగవంతుణ్ణి ఆశ్రయించాలి సప్తగుణం అంటే ఎవరని చెప్పుకున్నాం పాండవులు అని చెప్పుకున్నాం ఆ పాండవులు ఎవరిని ఆశ్రయించారు ఇప్పుడు భగవంతుణ్ణి ఆశ్రయించారు వాడిని ఏమన్నా నివృత్తి మార్గము లోకల్లో రెండే రెండు దోవలు ఉన్నాయండి మన ఊళ్ళో వీధులు చాలా ఉండవచ్చు కానీ ప్రపంచంలో మొత్తం భూమండలం మీద ప్రతి జీవునికి రెండే రెండు దోవలు ఒకటి ప్రవృత్తి రెండవది నివృత్తి అర్థమైందా ప్రవృత్తి అనేది లోకల్లో అందరూ చేసేది నివృత్తికి ఎవడు పెడతాడు ఒక తపస్సులు మాత్రమే పెడతాడు అది కూడా తపస్సు పండితే నివృత్తి పెడతాడు కనుక నివృత్తి యొక్క రూపం ఎవరు కృష్ణ పరమాత్మ మనలో ఏమున్నాయని చెప్పాం మూడు గుణాలు ఉన్నాయని చెప్పాం వింటున్నారా నిద్ర వస్తుందా హరణమ పార్వతీపతయో గట్టిగా వినబట్టలేదు కనుక కొంతమంది నిద్రావస్థలోకి వెళ్ళినట్టు హరణమ పార్వతీపతయే అది లెక్క ఏమండి ఆ నివృత్ లోపల ఉండేటువంటి సత్వ రజస్తమ గుణములు ఎప్పుడూ సంఘర్షణతోనే ఉంటాయి వాటి సంఘర్షణ లేకుండా ఉండదు పాండవులకు కౌరవులకు కూడా అంతే ఆ కౌరవులు చేసే పని ఎక్కడ ఉన్నదా ఏం చేస్తున్నాడా ఎలా ఉన్నదా అని ధృతరాష్ట్రుడు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు రజోగుణము అంటే ఏమిటో తెలుసునండి కోరిక కోరిక ఎప్పుడు గుడ్డిదేనండి అందుకనే ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కోరిక గుడ్డిదవునా కాదా ఖచ్చితంగా గుడ్డి అది దానికి అంధత్వం ఎక్కువ ఆ కారణం చేత రజోగుణము ధృతరాష్ట్రుడు తమో గుణము దుర్యోధనుడు ఇంద్రియములు ఎవరయ్యా వాడు చుట్టూ చేరినటువంటి వాడి రాజగణం ఆ దుర్యోధను చుట్టూ చేరినవి కనుక ఇవన్నీ ఇప్పుడు ఈ నివృత్తి అనబడేది అజీవుని యొక్క ప్రయత్నం చేత ఈ తమో గుణాన్ని రజోగుణాన్ని కూడా కలిపి దేంట్లో కలపడానికి సిద్ధపడుతున్నది సత్వగుణంలో లీనం చేయడానికి సిద్ధపడింది ఏది నివృత్తి దాని ప్రయత్నం అది చెయ్యాలి కదండి ఒకవేళ కలవకపోతే సత్వగుణంలో కలవకపోతే ఏం చేయాలప్పుడు నివృత్తి తమో గుణాన్ని రజోగుణాన్ని కూడా ఇంత ప్రయత్నం చేసినటువంటి నివృత్తి అనబడేటువంటి కృష్ణ పరమాత్మ ఏం చేశాడు ఈ తమో గుణం వెళ్ళి కలవదని నిర్ణయించుకున్నాడు రజోగుణానికి బుద్ధి చెప్పాలనుకున్నాడు యుద్ధమే సిద్ధం ఎక్కడ యుద్ధం జరగాలో కూడా చెప్పాడు ఎక్కడ చెప్పాడండి కురుక్షేత్రం క్షేత్రము అంటే శరీరము కురు అంటే చేయబడేటువంటి కర్మ ఆ భగవంతుడు ఈ సంఘర్షణను ఆ తమో గుణాన్ని అంటే ఇక్కడ అవునా ఎవరితో నశింపజేయాలి దాన్ని సత్వగుణముతో నశింపజేయాలి తనంతర తాను చంపకూడదు అందుకనే కృష్ణ పరమాత్మ ఏమన్నాడు ఆయుధము ధరింపను అని కగ్గముగా ఊరేక చూచుచును వాడ నేను ఆయుధం పట్టుకు మీరు కొట్టుకుంటుంటే చూస్తూ ఉంటారు రా అన్నాడు వాడు అందుకని ఏం చేస్తుంది నివృత్తి గుణం సత్వగుణంతో దాన్ని ప్రేరేపించి తమో గుణాన్ని నశింపజేస్తుంది దీనివల్ల మనకు అర్థమైంది ఏమయ్యా అంటే సత్వగుణము యొక్క పెంపుదల చేతనే తమో గుణము తరుగుదల కోర్చి చిత్త చివరకు నశిస్తుంది కనుక భగవంతుని ఆశ్రయంతో నివృత్తి అనబడేటువంటి మార్గ ఆశ్రయంతో సత్వగుణమును పెంచుకుని నీలో ఉన్న తమో గుణమును సంహరించరా అనేటువంటి దివ్యమైన బోధయే భారతంలో ఉన్నటువంటి రాయబారం అర్థమైందండి అంత దివ్యమైన తత్వాన్ని వ్యాస భగవానుడు మనకు అందించడు ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నాడు కృష్ణ పరమాత్మ రాయ ఆ కర్ణుడి దగ్గరికి వెళతున్నాడు ఈ కర్ణుడు ఎవరో తెలుసునా సాధకుడు మాత్రమే సాధనా సంపత్తి కర్ణుడి చరిత్ర అయిపోయిన దాని గురించి చెప్పుకుందాం ఆ కర్ణుడు ఉన్నాడు అక్కడికి వెళ్ళాడండి సూర్య భగవాను అర్క్యం నది వద్ద ఎవరు కన్న తండ్రికి అర్ఘ్యం ఇస్తున్నాడండి పరమానంద పడ్డాడు కృష్ణ పరమాత్మ వెనక నిలబడ్డాడు అర్ఘ్యం ఇవ్వడం అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగేటప్పటికీ పరమాత్మ ఉన్నాడు పరమాత్మ అన్నాడు ఆ నది నీళ్లు తోసిక తెచ్చి కాళ్ళ మీద పోశాడు కాళ్ళు అడిగాడు నెత్తిన జల్లుకున్నాడు ఏమిటి ఇలా వచ్చావు పరమాత్మ అడిగాడండి నీకు రహస్యం చెప్పడానికి వచ్చానయ్యా చెప్పు తండ్రి నీవు రాధేయుడు కావు కేవలం రాధాదేవి నిన్ను పెంచిన తల్లి మాత్రమే అధిరథుడు అనబడేటువంటి సూతుడు నీ తండ్రి కాదు తాను కన్యగా ఉన్నప్పుడే కుంతీదేవి సూర్యభగవాను వరప్రసాదం చేత నిన్ను పొందింది నేను కన్యను కదా వివాహం కాలేదు కదా ఏ విధంగా ఈ పిల్లవాడిని నేను చూడాలి అని బాధపడుతూ ఒక మందసంలో పెట్టి నదిలో వదిలేసింది ఆ మందసము అధిరథునకు దొరకటంచేత అతడు నిన్ను పెంచి పెద్ద చేశాడు కనుక ధర్మాన్ని అనుసరించి నిన్ను ఏమంటారంటే కానీనుడు అని పిలుస్తారు ఏమని పిలుస్తారండి కానీ దేవతలకు క్షత్రియ కాంతల వల్ల కలిగినటువంటి పిల్ల వాళ్ళను ఏమంటారు ఆ సంతానాన్ని దేవతలకు క్షత్రియ కాంతల వల్ల కలిగితే కానీనుడు అని పిలుస్తారు మనం చెప్పుకున్నాం కదా గోళకులు కానినులు ఇట్లా ఉంటారని అందులో ఇటువంటి వాళ్ళని ఏమంటారట కానీనుడు అంటారు ధర్మాన్ని అనుసరించి కానీనుడు క్షేత్ర ప్రధానము చేత ఆ క్షేత్రమునకు యజమాని ఎవరో అతడి కొడుకుగానే చెప్పబడతాడు కనుక ధర్మాన్ని అనుసరించి నీవు పాండురాజు కొడుకువే కాని ఇంకొకడివి కాదు ఇప్పుడు నీవు అంగీకరించిన వెంట కనుక వచ్చినట్లయితే నీవు కుంటి దేవి పెద్ద కొడుకు అన్న విషయాన్ని దగ్గర కూర్చుంటాడు ఎవరు అర్జునుడు నీకు తెల్లని కొడుకు వాళ్ళు జయించిన సర్వం సహామంతా నీకే కట్టబెట్టి నిన్ను సింహాసనం మీద కూర్చోబెడతారు శ్రేతాయుగంలో రామచంద్రుడు ఎలా అయితే తమ్ములను ప్రక్కన ఉంచుకుని పట్టాభిషిక్తుడయ్యాడో ఈ యుగంలో నీవు కూడా అలా పట్టాభిషిక్తుడవు కావచ్చు భగవంతుడు ఎవరిని ఉపమానంగా చెప్పారండి వీణు అక్కడ కూర్చోబెట్టడానికి సాక్షాత్తు రామచంద్రుణ్ణి అవతల మనిషికి ఆశ కలిగించాలి అంటే ఏ స్థాయిలో కలిగించాలో మనం ఆలోచించాలి ఏదో కొద్దిగా రే నీకు మరమరాలు పెడతాను రా అంటే పని అయిపోతుందా అండి కనుక అంతగా నీవు సింహాసనం మీద కూర్చోవచ్చాయా అందరూ నీకు సేవ చేస్తారు వేరీ బంగారములతో మంగళ వాద్య మంగళ తూర్యారావములతో వేద ఘోషలతో నేను అక్కడ ఉండగా నా సమక్షంలో నీకు కిరీటాన్ని ఉంచి రాజదండాన్ని ఇచ్చి పట్టాభిషత్తు చేసి సర్వం సహా భూమండలం మొత్తానికి నీవే వాస్తవం ఇది గనుక అంగీకరించి నీ వడు కనుక వచ్చినట్లయితే రెండు ప్రయోజనాలు అన్నాడు ఏమిటా రెండు ప్రయోజనాలు నీకు రాజ్యం రావడం మొదటిది రెండవది ఎప్పుడైతే నీవిక్కడి నుంచి ఆ పక్షంలో చేరావో దుర్యాధనుడు సంధికి వస్తాడు అప్పుడేమవుతుంది యుద్ధం లేకుండా పోతుంది కౌరవులు బ్రతికుంటారు పాండవులు బ్రతికి ఉంటారు షట్ చక్రవర్తులు ఎలా ఉన్నారో మీ ఆరుగురు అన్నదమ్ములు ఎలా ఉండవచ్చు అంత దివ్యమైనటువంటి స్థితిలో నీవు గడపవచ్చ మాట విని రావయ్యా కృష్ణ పరమాత్మ పాదాలకు మళ్ళీ నమస్కారం చేశాడండి చేసి ఆ కర్ణుడు అంటాడు మనం అనేక రకాలుగా ఆ కర్ణుని గురించి కూడా నీచంగా చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు మంచిగా చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు అతడు ఎటువంటి వాడు అంటే అటు ఇటు కానివాడు అటు మంచి ఉన్నది ఇటు చెడు ఉన్నది అర్థమైందా ఈ రెండిటికి మధ్యలో వేలాడుతున్నటువంటి వాడు దేనికి ఆ పరిస్థితి ఏర్పడింది అంటే పరశురాముని శిష్యుడు అనేక మంది మునులకు సేవ చేసి విద్యను అవగతం చేసుకున్నవాడు ధర్మం తెలిసినవాడు వేదం చదువుకున్నవాడు రాజోచితమైనటువంటి వేదం క్షత్రియోచితమైన వేదం చదివాడు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఎందువల్ల పూర్తి మంచివాడుగా పూర్తి చెడ్డవాడుగా కాకుండా మధ్యలో ఉండిపోయాడు అంటే కేవలం స్నేహ దోషము చేత అన్నారు అర్థమవుతోందా అండి ఏ దోషం చేత స్నేహ దోషం ధృతరాష్ట్రుడికేమో భగవంతుని దర్శనమైంది కర్ణుడికేమో జీవితం నాశనం అయిపోయింది ఈ రెండు కూడా స్నేహమే కారణం ధృతరాష్ట్రుడికి భగవంతుడు ఎందుకు కనపడ్డాడు అసంజయుడు విధులుడు స్నేహితులు కనుక భగవంతుడు కనపడ్డాడు వీడు కర్ణుడు పరిస్థితి ఎందుకయ్యా అంటే దుర్యోధన దుశ్శాసన శకునులతో స్నేహము వల్ల వీడి మంచితనం ఏమయ్యిందండి నాశనం పరిపూర్ణంగా మంచితనంలో ఉండలేకపోయాడు పోనీ వాళ్ల వలనే పరిపూర్ణంగా దుర్మార్గంలో ఉండలేకపోయాడు మధ్యలో వేలాడుతున్నాడు అందుకనే కర్ణుడు ఏమన్నాడంటే పరమాత్మ ఈ విషయాలన్నీ నాకు ముందే తెలిసయ నా తండ్రి ఏనాడో నాకు చెప్పాడు నా తండ్రి సూర్య భగవానుడు ఆయన అనుగ్రహించేతనే సహజమైనటువంటి కవచము కుండలములతో జన్మించాను నేను అభేద్యమైనటువంటి ఈ కవచము నా వద్ద ఉన్నంత వరకు నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు రెండవ విషయం నేను మరణిస్తాను అనేటువంటి భయం నాకు లేదు పాండవులే చేయిస్తారు కౌరవులందరూ సంహరింపబడతారు అన్న సంగతి కూడా నాకు తెలుసు పాండవ మధ్యముడైనటువంటి గాంధీ విచేతులోనే నా మరణం ఉన్నది అన్న సంగతి కూడా నాకు తెలుసయ్యా అయినా నేనెందుకు ఈ పక్షంలోనే ఉంటున్నాను అంటే ఒకనొక సమయంలో దిక్కులేని వాణ్ణి దగ్గరకు తీసి చిరునామా లేని వాడికి ఓ గుర్తింపును కలిగించి అర్హత లేనటువంటి సూత వంశంలో పెరిగినటువంటి నాకు రాజ్యమును కట్టబెట్టి రాజుగా గుర్తింపు తెచ్చినటువంటి మిత్రులకు నేను మాట ఇచ్చా మాట తప్పి ధర్మానికి దూరం కమ్మని చెప్ప చెబుతున్నావా న్యాయమైనా చెప్పబోయా నువ్వు నువ్వే చెప్పు నువ్వు చెబితే చేస్తావు నాకేమీ అభ్యంతరం లేదు ఏనాడు నేను అనేకములైన కళలను దర్శించి ఆయా కలలలో ధర్మరాజు బంగారపు మెట్లు ఎక్కి ఊర్ధ్వలోకాలకు వెళుతున్నట్టుగా చూసా ఆ మెట్లు ఎటువంటి మెట్లు అండి బంగారంతో చేసినటువంటి సోపానములు దుర్యోధనుడు ఒంటెనెక్కి ఎల్లని బట్టలు కట్టి దక్షిణ దిక్కుగా వెళ్ళడం చూశ పాండవులే చేయిస్తారు మేము చేయింపబడతామన్న సంగతి నాకు తెలుసు ప్రాణాలు కూడా నిలవవు అన్న సంగతి తెలుసు అయినప్పటికీ నేను ఎందుకున్నాను అంటే అతడి మాట కోసం రెండవ విషయం చెబుతున్నా ప్రతి దానికి రెండవ విషయం ఉంటుంది కదండి ఉంటుందా ఉండదా ఖచ్చితంగా ఉంటుంది ఒకవేళ వాళ్ళు రాజ్యం మొత్తం నా చేతికి ఇచ్చిన నేను రాజ్యాన్ని ఎవరికి అప్ప చెప్పాలి దుర్యోధనుడికి అప్పజెప్పాలి ఎందుకంటే వాడి బాణి అప్పుడు పాండవులకు యుద్ధం చేసిన ప్రయోజనమేమీ ఉండదు యుద్ధం జరిగిన తర్వాత వేరే విషయం జరక్క ఇప్పుడే నేను పెడితే పాండవులు రాజ్యాన్ని నాకు ఆ రాజ్యాన్ని నేనే ఎవరికి చెప్పాలి ఇప్పుడు దుర్యోధనులకు అప్పు చెప్పాలి అప్పుడు ప్రయోజనం ఉంటుందా నేను వాళ్ళ పక్షాన్ని చేరిన ప్రయోజనమేమీ ఉండదు ఎలా ఎట్లా మాట్లాడాడో చూడండి కర్ణుడు కనుక వారి పక్షాన్ని చేరటం వల్ల వాళ్ళకేమీ ప్రయోజనం లేదు రెండవ విషయం ధర్మరాజు కన్నా ప్రపంచములో భూమండలంలో ధర్మ నిరతుడైన వాడు లేడు పరమాత్మ నువ్వు కూడా నీ పని చేసుకోవడానికి ఒకప్పుడు ధర్మాన్ని తప్పుతూ ఉంటావు ధైర్యంగా చెప్పాడండి గుండె మీద చేయి వేసుకుని ఎవరు కర్ణుడు పరమాత్మ నీవు కూడా ఒక్కొక్కప్పుడు నీ పని నీవు చెక్కబెట్టుకోవడానికి ధర్మాన్ని తప్పుతావు నువ్వు చేసావు కనుక ఇవ్వడు అడగడు భగవంతుడు ఏం చేస్తే అది ఏం చెబితే న్యాయం అంతే కదండి అవునా కానీ ధర్మరాజున్నాడే ఎక్కడా తప్పేవాడు కాదు పైలోకాలలో యమధర్మరాజు భూమి మీద ధర్మరాజు వీళ్ళిద్దరే అంత ధర్మపరుడు రాజ్యాన్ని పరిపాలించాలి కాని రాజ్యం కోసం ఆశపడి ఎవడో నా నెత్తిన కిరీటం పెట్టాడు కదా వాడు దుర్మార్గుడైనా సరే కాళ్ళ దగ్గర పడి ఉండేటువంటి నా వంటి వాడు సింహాసనం మీద కూర్చోకూడదు నేను పుట్టింది క్షత్రియ వంశమే అయినా పెరిగింది సూత వంశంలో పెరిగా ఆ సూతుల పిల్లనే పెళ్లి చేసుకున్నా ఆ సూత కన్య వల్ల సంతానాన్ని పొందా ఇన్ని రకాలుగా నేను దేంట్లో మునగానాం తేలానాం దేంట్లో సూత వంశంలోనే కనుక నన్ను తీసుకువెళ్ళి ధర్మరాజు కూర్చోవలసిన సింహాసనం మీద నన్ను కూర్చోబెడతానంటేమిటయ్యా ఇది న్యాయం కాదు నోరుజాలి పరమ పతివుర తామ తల్లి అయినటువంటి ద్రౌపదీదేవిని అనకూడని మాటలు అన్నాను అని బోరున ఏడ్చాడండి ఎవరు తప్పలా శోకం అన్నారు అర్థందండి ఏడ్చాడు కేవలం దుర్యోధనులకు ఆ క్షణంలో ఆనందం కలిగించాలి అనేటువంటి ఆలోచనతోనే ఉన్నాను తప్ప నేను తప్పు చేస్తున్నాను కదా అనేటువంటి ఆలోచన ఆ క్షణంలో నాకు రాలేదు కృష్ణయ్య బయటకు వచ్చిన తర్వాత ఎంత తప్పు చేశాను అని నాలో నేను కుంగిపోయి కొన్ని నాళ్లు మెతుకు ముట్టలేదు ఒక కులకాంతను అన్ని మాటలు మాట్లాడవచ్చునా ఎంత తప్పు చేశాను కనుక నాకు శిక్ష పడవలసిందే ఏమిటా శిక్ష మరణదండనయ్యే శిక్ష అంతేకాక నేను శాపోపహతులను ఏ సమయంలో ఏ అస్త్రం గుర్తుకొస్తుందో ఏ సమయంలో ఏ అస్త్రాన్ని మరిచిపోతానో నాకేమీ తెలియదు భూదేవి కూడా నన్ను శప్పించింది నా రథం భూమిలో కుంగిపోవుగా ఎప్పుడు కుంగిపోతుందో తెలియదు ఆ అమ్మాయి ఎవరో ఆవిని తీసుకెడుతుందితో పిల్ల ఏం తీసుకెళతోందండి పావు నెయ్యి తీసుకువెడుతూ ఉండగా ఇతడి రథం పక్క నుంచే పెడుతోంది కర్ణునే రథం ఆ రథము యొక్క చక్రము ఆ పాత్రకు తగిలి పాత్ర కింద పాత్రలో ఉన్న నెయ్యంతా ఏమైంది పొలికి ఆ పిల్ల ఏడుస్తుంది నా నెయ్యంతా పోయింది మా అమ్మ నన్ను చంపేస్తుంది ఆ ఏడుపు విన్న కర్ణుడు రథాన్ని ఆపి వెనక్కి వచ్చి ఆ భూమిని అలా తీసి పిండి నెయ్యి మళ్ళీ ఆ పాత్రలో పోసాడంటి దుర్మార్ కూడా కొని ఇవ్వవచ్చు నన్ను పిండవలసిన పని లేదు నీ ప్రతాపాన్ని ఆ పిల్లకు చూపించడం కోసం నన్ను పిండాడు కనుక అత్యవసరమైన సమయంలో నీ రథం భూమిలోకి దిగబడుతుంది గాక చెప్పించింది నా గురుదేవుడు చెప్పించాడు అస్త్రశస్త్రాలు అత్యవసరమైన సమయంలో మరిచిపోతావు పోమ్మని ఆయన దగ్గర ఎన్ని నేర్చుకున్నా ఉపయోగం ఏముంది కనుక నన్ను నువ్వు బలవంతాన తీసుకువెళ్ళి పాండవ పక్షంలో చేర్పించిన ప్రయోజనమేమీ లేదు నేను గొప్ప విలుకాన్నని వీరుణని ఊరికే నేను చెబుతున్నా ఎందుకంటే పరువు నిలబెట్టుకోవటం కోసం ఇప్పటి ఆ దుర్యోధను వెంట వచ్చి చేసినటువంటి యుద్ధములలో దేంట్లోనైనా నేను గెలిచినటువంటి దాఖలాలున్నాయా ఇతరమైనటువంటి వాళ్లను గెలవచ్చునేమో గాని గాంధీని మాత్రం గెలవలేదు అంతేకాదు సేవ రాజా ధర్మ ఆత్మ శాశ్వతో భూమండలం మొత్తాన్ని ఎవరు పరిపాలించాలి అంటే ధర్మమునకు లోపమైనటువంటి యుధిష్ఠిరుడే పరిపాలన చేయాలి నేతృ కే వాళ్ళు కూర్చునే సింహాసనమునకు కోళ్ళు ఎవరు తెలుసు అన్నాడు అర్థమైందా అండి నీవే గనక లేకపోతా సింహాసనం వాళ్ళకి దొరుకుతుందా ధర్మమునకు ఎప్పుడు ఆధారము ఎవరయ్యా అంటే వేదములు ధర్మానికి ఆధారం ఎవరండి వేదాలు వేదములు ఎవరి స్వరూపం భగవత్ స్వరూపం అందుకని ఆ ధర్మం ఎక్కడ కూర్చోవాలి నీ మీద కూర్చోవాలి ఆ సింహాసనం నువ్వేనయ్యా నువ్వు సింహాసనమైతే నేను కూర్చోవడానికి ఒప్పుకుంటావా ఇప్పుడు చెప్పు నువ్వు కృష్ణయ్యా కనుక ఎన్ని రకాలుగా చూచినా నేను పాండవ పక్షంలో చేరడం అనేటువంటిది మంచిది కాదు ఇవన్నీ తీసి పక్కన పెడితే ఇంతకాలం దుర్యోధను ప్రక్కన ఉండి బాగా తిన్నాడు తాగాడు తిరిగాడు వీడు సుఖాలన్నీ అనుభవించాడు తీరా యుద్ధం వచ్చేటప్పటికి శత్రు పక్షంలో చేరాడు యుద్ధం చేయాల్సి వస్తుంది అని లోకంలో ఎటువంటి అపకీర్తి వస్తుందో ఆలోచించవయ్యా కీర్తి రాకపోయినా పర్వాలేదు కానీ అపకీర్తి మాత్రం రాకూడదు అర్థమైందండి వివేకానందుడు రాశాడు ఆయన పేరు ఎలాగైనా వస్తుంది మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి అన్నాడు ఒక కత్తి తీసుకుని రోడ్డు మీద ఉన్నవాడిని పొడి చేసినా మన ఫోటోతో సహా పేపర్లో వేస్తారు వేస్తారా వేరా నా ఫోటో పేపర్లో పడింది అంటే అది కీర్చి దేనికోసం పడింది కనుక కీర్తిని పొందాలి కానీ అపకీర్తి పొందరా ఇప్పటికీ నాకు కలిగినదంతా నేను చేసినటువంటి పాపములను పోగొట్టుకోవడానికి మానవునకు భూమి మీద ప్రధానమైన ధర్మము దానము కనుక కనీసం కొద్దిగా అయినా పాపాన్ని పోగొట్టుకోవడానికి ఏం చేస్తున్నాను నేను దానం చేస్తున్నా అడిగిన వాడికి లేదనకుండా అర్థమైందా అండి కాస్త కోస్తా దానమా ఓసారి లేనిచ్చేదే కదా దానం చేస్తున్నాడు వీడు నేను కూడా దానం చేస్తే నాకు కూడా బాగా పేరు కదా అని దుర్యోధనుడు బోర్డు పెట్టాటండి ఏమని ఇచ్చట దానములు చేయబడును పెద్ద జనరల్ మర్చెంట్ బోర్డు పెట్టాడు బోర్డు మహాదేవ్ పెద్ద జనరల్ మర్చెంట్ బోర్డు పెట్టినట్టు పెట్టాడు వాడు నాపోహ్మణి వెళ్ళాడు అయ్యా మా అమ్మాయి పెళ్లి కుదిరింది వంట చెర్రకు దొరకడం కష్టంగా ఉన్నది కనుక ఆ పెళ్లినాడు వస్తా ఎండు కట్టెలు కావాలి అని అడిగాడు తల్లి ఎండు కట్టెలే కదా బోల్డ్ అనిస్తా నువ్వు ఎప్పుడు వస్తా అన్నాడు ఆహా నేను కూడా దానం చేసి అని భుజాలు ఎగరవేశాడు వాడు తీసుకెళ్ళాలి ఆ కట్టెలు పెళ్లినాడు వస్తానన్నాడు కదా వెళ్ళిపోయాడు ఈ లోపల శ్రావణ మాసం వచ్చింది జిడ్డు వానలు కురిసినాయి మొత్తం అడితీలన్నీ తడిసిపోయినాయి అప్పుడు వచ్చాడు ఎవరు ఈ బ్రాహ్మడు వచ్చి అయ్యా ఎండు కదా మీరు ఇస్తే తీసుకువెడతా ఎల్లుండే మా ఇంట్లో వివాహం అన్నాడు బ్రహ్మాండంగా ఎన్ని కావాలంటే అన్ని ఎవరెక్కడా ఓ భక్తుడు వచ్చాడు వీడిని తీసుకెళ్లి అడితీలో కట్టెలు ఇప్పించి పంపించరా నేను చెప్పానని చెప్పు బ్రాహ్మడు వెంట వెళ్ళాడు ఎగురుకుంటూ తీరా అక్కడికి పెడితే ఏ కట్టె తీసినా ఇష్టపట్టుకుంటే నీళ్లు కారుతున్నాయి ఏమండి తడి కట్టెలే ఒక్కటి కూడా ఎన్ని అన్ని అడితీలు తిరిగారు హస్తినాపురంలో అన్ని తడిచే ఉన్నాయి మళ్ళీ తిరిగి దుర్యోధనుడి దగ్గర కూర్చారు ఏమయ్యా దొరకలేదా చాలలేదా దొరక్కపోవడం కాదండి కట్టెలు ఉన్నాయి అన్ని తడి కట్టెలే ఉన్నాయి నేను అడిగింది ఎండు కట్టెలు కదా ఎల్లుండి పెళ్ళి అంటే ఈ తడి కట్టెలు తీసుకెళ్ళి అక్కడ పెడితే పొగతో పెళ్లికొచ్చిన వాళ్ళంతా ప్రాణాలు పోతాయి కనుక ఎండు కట్టెలు కావాలి ఇప్పించండి బ్రాహ్మణంతమా నా మాట విను అగ్ని పెట్టేటప్పటికి ఆ తడి దానింతే పోతు కనుక నువ్వు తీసుకెళ్ళవయ్యా అసలు తడి ముట్టుకుంటే కదండి తడిసిపోయి ఉన్నాయి ముంచు లేపినట్టున్నాయి అవి కనుక కష్టం అండి అన్నాడు ఇదిగో నువ్వు అడిగావు నే దానం చేస్తానన్నాను కనుక ఇస్తానన్నా ఆ కట్టెలు ఇస్తూ ఉంటే తీసుకో లేకపో అన్నాడు ఎవరు అన్నది దుర్యోధనుడు పాపం ఆ బ్రాహ్మణుడు ఇంత మొహం చేసుకుని ఇంటికి వెళుతున్నాడు దుర్యోధను వద్దకు వస్తున్నాడు కరుణుడు ్రాహ్మణోత్తమ నమస్కారం అన్నాడు పాపం ఎంత మొహం చేసుకుని ఉన్నాడేమో దీనంగా చూశాడు కర్ణుని వంక ఎందుకలా దీనంగా ఉన్నారు జరిగినదంతా చెప్పాడు మీకు కావలసింది ఎందుకు కట్టలేనా నాతో రండి ఇప్పిస్తా అన్నాడండి వీడికి ఎక్కడ దొరుకుతాయండి మొత్తం అన్ని తడిసిపోయినవే కదా వీడేం చేశాడో తెలిసిన వాడు పరిపాలించేటువంటి ప్రాంతంలో ఓ ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి అండి ఆ రోజుల్లో పై కప్పు దేని మీద వేసేవాళ్ళు మీద వేసేవాళ్ళు శ్లాగులు లేవు కదా వేసేవాళ్ళు ఖాళీగా ఉన్న ఇల్లు పదున్నాయిడగొట్టింపి వాటించి ఆ ఎండు కట్టెలు బ్రాహ్మణునకు ఇచ్చి పంపించాడు ఆ బ్రాహ్మడు కూడా మహామేధావి ఈ దుర్యోధనుని సభాభవనం ముందు నుంచే బండి తీసెడుతున్నాడు వాడు ఎక్కడో ఎండు కట్టెలు దొరికినాయో చేసిన వాళ్ళ అనుకుని ఆ బ్రాహ్మణ్ పిలిచాడండి బ్రాహ్మణోత్తమా దొరికినా మొత్తానికి ఓన్లే ఇచ్చాను అనుకుంటున్నా నువ్వు కాదయ్యా ఇచ్చింది కర్ణుడుగా ఆయనకి ఎక్కడ దొరికినా మొత్తం తడి ఆయన పరిపాలించేటువంటి ప్రాంతంలో పది ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి రెండిళ్ళు పడగొట్టి ఆ దూలాలు తీసి కట్టెలుగా కొట్టించి ఆ ఎండు కట్టెలు నాకు ఇచ్చాడండి అన్నారు అయ్యయో ఈ ఆలోచన నాకు రాలేదే నా దగ్గర వంద ఇళ్ళు ఖాళీగా ఉన్నాయన్నాడు వాడు వీడికి వస్తుందండి ఆలోచన సహజమైనటువంటి దాతృత్వము ఉంటే వస్తుంది ృత్ ధీరత్వం ఉచిత గుణా దానం చేయడం కానీ ఎదుటి మనిషికి కష్టం కలగకుండా మాట్లాడడం గాని ప్రియ వక్తృత్వం ధీరత్వం అంటే ఎవరినో వెళ్ళి చచ్చేటట్టు కొట్టి రావడం కాదు ధీరత్వం అంటే దుఃఖము కలిగిన సుఖము కలిగిన రెండిటిని ఒక్కటిగా చూడడమే ధీరత్వం అర్థమైందండి ఆ ధీరత్వం ఉచిత జ్ఞత ఎక్కడ ఏ సభలో ఎలా మాట్లాడాలి అనేటువంటి విషయాన్ని సభలో చెప్పకూడని విషయాలు కొన్ని ఉంటాయి చెప్పకుండా ఉండలేని విషయాలు ఉంటాయి ఆ చెప్పకూడని విషయాలను మరుగుపరిచి పక్కకు తీసుకు అవి జనాలు కాకూడదు స్వగతాలే అయ్యి కనుక సభ మర్యాద అంటాం అవునా కదండి చక్కగా వాడు పాడుతున్నారు గోవింద గోవిందని కొలువరే చాలా నాకు అనిపించింది ఆ కీర్తన ఆ కొలువరే అనేటప్పటికీ ఆ హృదయం అక్కడికి వాస్తవం చెబుతున్నా కళ్ళు మూసుకుని అలా చూస్తుంటే ఎక్కడుందంటే ఆ హృదయం తిరుమల వారి పాదాల దగ్గర ఉన్నది ఆవిడకి కూడా అదే స్థితి కలిగింది అందుకనే చరణం గుర్తురాలి అప్పుడు ఆప్య మనస ఆ తర్వాత ఏమిటో తెలియని స్థితి అంతే తప్ప మరుపు కాదటి ఆ తర్వాత అనలేని స్థితి ఒక క్షణం ఎవరికైనా అంతేనండి ఎంఎస్ సుబ్రహ్మణ్య శర్మ గారిని తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ కళాశాలలో ప్రిన్సిపాల్గా పనిచేశారు ఒక కన్ను ఉండదానికి గుడ్డివాడు ఒకే కన్ను ఉంటుంది ఇప్పుడు లేరు గొప్ప గాయకుడు ఆయన హిందువుల వసంత రాగంలో రా అని పిలుస్తుంటే మేము అందరం కూడా వెనక్కి తిరిగాము ఎందుకు తిరిగామంటే రాముడు వస్తున్నాడేమో వాడిని చూస్తూ పిలుస్తున్నాడేమో అన్నంత అనుభూతి కలిగింది ఇది ఆ తర్వాత అరగంట వరకు పాడలేకపోయాడు ఆయన విజయవాడలో తుమ్మలపల్లి క్షేత్రం ఇక్కడ ఎందుకంటే అతడు వస్తున్నాడని వాణ్ణి నేను పిలుస్తున్నానని ఆ బుడి బుడి నడతలు ఆ దివ్యమైన ధీర గంభీరమైనటువంటి ఆ రూపం ఆయనకు హృదయంలో కనపడింది సత్యవండి ఇది జరిగిన సంగతి ఎగ్జాగరేట్ కాదు అరగంట సేపు పాడలేకపోయాడు లోపలికి వెళ్ళి కాల్సిన మనిషి నీళ్లు తాగి వచ్చి అప్పుడు కూర్చుని మళ్ళీ గానం చేశాడు ఎంత గొప్ప వాళ్ళు ఉండే వాళ్ళు మహానుభావులు వాళ్ళు అనుభవిస్తూ పాడటం అనేటువంటిది చాలా గొప్ప విషయం అదేదండి ఆ తాతాత్మ్య స్థితి అంటారు ఎప్పుడు వస్తుంది అది అట్లా గాయనం చేస్తున్నాడు ఒక కచేరీ నా పోటీ వచ్చాడు ఆ ఊరు ఎమ్మెల్యే బాగున్నావా అంటూ పలకరించి ఆ కుర్చీ బర్రబర్ర బర్ర బర్రా జరిపేసాడు సభంతా నిశ్శబ్దంగా ఉంది తీయగా పాడుతున్నాడు ఆయన ఆ కుర్చీ పట్టుకున్నట్టు జరిపేసి బాగున్నవాసు అని వాడు వీప్ మీద దెబ్బ కొట్టి అంత బిగిరి జారిస్తే ఆ సభంతా ఏమైపోతుంది చెప్పండి ఉచితజ్ఞత ఎక్కడ ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవటం ఎవరు ఉన్నప్పుడు ఎటువంటి మాటలు మాట్లాడాలి ఏ విధంగా ఉండాలి ఎన్ని రకాలుగాండి లక్ష్మణుడు నవ్వాత పట్టాభిషేకం అయిపోగానే సీతమ్మ వారు సందేహపడింది రాముడు సందేహపడ్డాడు ఆంజనేయుడు సందేహపడ్డాడు వశిష్ఠుడు సందేహపడ్డాడు భరతుడు సందేహపడ్డాడు మొత్తం అందరూ సందేహపడ్డాడు ఎందుకు నవ్వుతున్నాడు వీడు ఎందుకని అది నిల్లు సభ అక్క నవ్వకూడదు చిత్తచేవరికి సీతమ్మ అడిగేసింది అవయ్యా ఎందుకు నవ్వేవయ్యా నువ్వు అని వెళ్ళేది వదిన పద్నాలుగు సంవత్సరాల పాటు నిద్ర రాలేదు ఆకలి వేయలేదు ఇప్పుడు ఆవులు ఎంతలు వస్తున్నాయని నాకు నాకే ఆశ్చర్యమేసి నవ్వేశామన్నాడు అసలు నవ్విన కారణం అది వీళ్ళంతా ఏమనుకున్నారు నన్ను చూసినవుతున్నాడేమో నన్ను చూసినవుతున్నాడేమో కనుక సభలో మనం ఎలా ఉండాలి ఎవరితో మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలి దాన్ని ఉచిత కనుక దాతృత్వం ప్రియవక్తృత్వం ధైరత్వం ఉచిత అభ్యాసేనా నలభ్యంత ఎవరినో చూసి నేర్చుకుందామంటే వచ్చేది కాదు చత్వరి సహజ గుణ పుట్టుకతో రావాలి దానం చేసేటువంటి గుణం కర్నూని చూస్తే వస్తుందా అర్జునుడికి రాలేదు మనం చెప్పుకున్నాం ఉదాహరణ ఇప్పుడు ఈ దుర్యోధనుడున్నాడు వాడికి రాదు ఎక్కడి నుంచి వస్తుంది కనుక ఎందుకోసం చేస్తున్నానయ్యా ఇవి అంటే నేను చేసినటువంటి పాప కర్మలు పోగొట్టుకోవటం చేస్తాం నేను ఏం చేసినా ఎంత దానం చేసినా అవి అంత పోయేవి కావు నాకు నేను ప్రాశ్చిత్తం చేసుకున్న శిక్ష మాత్రం అనుభవించవలసింది కర్ణుడు అడిగాడండి జాగ్రత్తగా వింటున్నారా పరమాత్మ నువ్వు ఉన్నావు కదా వాళ్ళ వెంటే ఉంటున్నావు కదా జాగ్రత్తగా వినాలండి మాటే ఏముండ నువ్వు వాళ్ళ వెంట ఉంటున్నావు ధర్మాన్ని కూడా ఆ ధర్మరాజు వదిలిపెట్టకుండా అంటిపెట్టుకుని ఉన్నాడా అరణ్యవాసం చేయాల్సిన పాపం వాళ్ళు ఏం చేశారయ్యా చెప్పు అజ్ఞాతవాసం చేయవలసిన పాపం వాళ్ళు ఏం చేశారయ్యా చెప్పు ఏం చేశారండి కృష్ణ పరమాత్మ సమాధానం చెప్పాడండి వాళ్ళు తప్పించుకుని బ్రతకటం కోసం ఆటవిక జాతికి చెందినదే అయిన ఒక తల్లిని ఐదుగురు పిల్లలను లెక్క ఇంటనే ఉంచి దానికి నిప్పు పెట్టాడు ఎవరు భీమసేను కనుక ఇప్పుడు వాళ్ళను చంపింది ఎవరు పాండవులే వాళ్ళు ఇష్టపడ్డారు కనుకనే వారందరూ శిక్ష అనుభవించారు అనుభవించారా లేదా ఎవరు తప్పు చేసినా సరే అనుభవించవలసిందో చెప్పింది ఎవరు రండి కృష్ణ పరమాత్మే అరణ్యవాసం చేశారు అజ్ఞాతవాసం చేశారు కృష్ణ పరమాత్మ కూడా అనుభవిస్తున్నాడు అనుభవించట్లేదు ఆయన ఏమన్నా సుఖంగా ఉన్నాడా ఎందుకు సుఖం లేదయ్యా అంటే శరీరాన్ని పొందాడు కనుక శరీరాన్ని వదిలిపెడితే మనకు కూడా అంతేనండి ఒక్క కృషిడికే కాదు శరీరాన్ని వదిలిపెడితేనే సుఖము అర్థమైందండి వెళ్ళిపోయిన వాడికి ఏ కష్టం ఉందండి బతికున్న వాళ్ళకి కష్టం కానీ ఆ కర్మకాండ చేయడానికి అరవై వేలు డెబ్బై వేలు కావాలి ఏమండి నెలకోసారి మడి కట్టుకోవాలి ఓ సంవత్సరం పాటు మళ్ళీ సంవత్సరానికి ఒక్కసారి పోయాడని ఏడవుడు ఎంత ఖర్చవుతోంది కదా అని ఏడుస్తాడు ఉన్నారండి అందుకనే కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి వాళ్ళు ఇళ్లల్లో పెట్టుకోలేకపోతే మా దగ్గరకు వచ్చి పెట్టండి మాకు ఇంత కట్టండి అనే అతి తక్కువ రుసుమును పెట్టి మీతో పాటు ఇంకో నలుగురిని తెచ్చినా పెరవాలేదయా మేము భోజనం పెడతామని ఆ పిట్టు తిథులు పెట్టకుండా మానేస్తారేమో అనే భయం చేత ఆ సంస్థలు ఏర్పడి ఏర్పాటు చేస్తున్నాయండి మనం అందరం ఎక్కడున్న ఆ సంస్థలు నిర్వహించే వాళ్లకు నమస్కారం చేయాలి ఎవరు చేస్తారండి చాలా గొప్ప ప్రయత్నం అది ఎందుకంటే ఆ పితృకార్యం మన చేత చేయించగలిగినటువంటిది ఆ మనస్సు వాళ్ళు పెట్టినా మనం అక్కడికి వెళ్ళి పెట్టుకోడానికి ఒప్పుకోవాలిగా అంగీకరించాలిగా అలా కనుక ఈ విషయాలన్నీ నాకు తెలిసిన ఎన్ని చెప్పినా నువ్వేదో ప్రలోభ పెడుతున్నావు అని నేను అనుకోవటం లేదు సత్యాన్ని నాకు తెలియజేయడానికే వచ్చావు ఎందుకంటే నీవు సత్య స్వరూపుడవు కనుక కర్ణుడన్న మాట అర్థమైందండి అందువల్ల నేను ఇప్పుడు అక్కడ వచ్చి వాళ్లకు నేనే అన్నగారిని అని చెప్పేటువంటి ఆవశ్యకత అవసరం లేదు రెండవది జీవితం ఎక్కడికి వచ్చింది అంటే అస్తాద్రికి వచ్చింది రోజులలోనే ఉన్నది కాని నెలలు కూడా లేదు నా కళలే నాకు తెలియజేస్తున్నాయి కౌరవ సేన వద్ద ఉన్న రథములకు కట్టిన గుర్రములు దుఃఖపడుతూ తలలు వాల్చి ఉండే పాండవుల సేనలో ఉన్న రథములకు కట్టిన గుర్రములు నాట్యము చేస్తున్నాయి రాత్రి సమయములలో నట్టలు ఊళ్ళలు పెడుతున్నాయి కౌరవ సేన దగ్గర తీర్వ పిట్టలు ఎదురు వస్తున్నాయి మేం బయలుదేరితే నష్టాన్ని ముందుగానే తెలియజేస్తున్నాయి పాండవులకు అదేమీ లేదు కనుక ఖచ్చితంగా పాండవులు గెలుస్తారు వాళ్ళు గెలవడానికి మూడు కారణాలు వాతావరణంలో ప్రకృతిలో కనబడేటువంటి దివ్యమైనటువంటి శకున తత్వం చేత రెండవది ధర్మరాజు అక్కడ ఉండడం చేత మూడవది నీవు వారికి అండగా ఉండడం చేత పాండవులే జయిస్తారు కారణం ధర్మం అతిపక్షంలోనే ఉన్నది నాకు తెలుసు దుర్యోధనులకు రాజ్య అభిషేక్ అభిషేకం కూడా కాలేదు వాడు రాజు కాదు అన్న సంగతి తెలుసు నాకెందుకు నా వరకు నాకు రాజ్యం ఇచ్చి నన్ను కూర్చోబెట్టి అభిషిక్తిని చేశాడు కదా నా అంగరాజ్యాన్ని నేను చూసుకుంటా అనే ఉద్దేశంతోనే ఇక్కడ ఉన్నా ఆ రాజ్యం పోగొట్టుకోకుండా ఉండడం కోసం నా తల్లిదండ్రులకు కూడా దివ్యమైనటువంటి శాంతి లభించడం కోసం ఈ వయస్సులో వాళ్ళు ప్రశాంతంగా బతకడం కోసం నిలుపుకుంటున్నా నా పిల్లలు బ్రతకడం కోసం నిలుపుకుంటున్నా నేను పోయినా సరే నా పిల్లలు ఈ రాజ్యాన్ని అనుభవిస్తారు నా పట్ల అంత విశ్వాసాన్ని చూపించాడు ఎవరు దుర్యోధనుడు వాడి పట్ల నాకు కూడా అంతటి విశ్వాసం ఉండాలి కదా కనుక కృష్ణయ్య నీవు వచ్చి ఇంత అడిగినా కాదు అన్నందుకు ఏమి అనుకోవద్దయ్యా నా మాట మన్నించవయ్యా కృష్ణయ్య ఒక్కటే మాట చెప్పాడండి ధన్యోయం తవ రూపం అన్నాడండి ఒకటే మాట ధన్యోయం తవ రూపం నీ ఆత్మతత్వమే కాదు నీ రూపము కూడా ధన్యమయ్యింది హాయిగా నీవు వీరస్వర్గంలో దివ్యమైనటువంటి భోగాలు అనుభవిస్తావు అని ఆశీర్వచనం చేసి బయటకు వచ్చేశాను కుంతి దేవి దగ్గరకు వెళ్ళారండి కర్ణుడి దగ్గర నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్ళారు కృష్ణ పరమాత్మ కుంతి దేవి వద్దకు వెళ్ళారు అత్తా ఈ పాటికి నీకు తెలిసే ఉంటుంది నేను కర్ణుని వద్దకు వెళ్ళి నా ప్రయత్నం నేను చేశాను కానీ ఆ ప్రయత్నం జరగదని కూడా నాకు తెలుసు వాళ్ళు కనీసం ఈ క్షణంలో అయినా నాకు చెప్పలేదు అని కర్ణుడు అనుకోకుండా ఉండటం కోసమే నేను ఈ ప్రయత్నం చేశాను ఒక్క ప్రశ్న వేసుకుందాం అక్కడికి వెళ్ళి అడిగితే అతడు ఒప్పుకోడు అన్న సంగతి కృష్ణ పరమాత్మకు తెలియదండి పైగా దీనికో పిట్ట కథ కలిపి నువ్వు గనక వైపుకున్నట్టయితే ద్రౌపదీదేవి నిన్ను ఆరవభర్తగా కోరుకుని ఏవండి ఎక్కడున్నది అసలు పైగా దీనికో కథ ఆ ద్రౌపదీదేవి చెట్టు కిందికి వెళ్ళిందని ఉమావిడికాయ కిందికి జరిగిందని ఎందుకు జరిగిందయ్యా అంటే ఆవిడ కోరికతో ఉన్నదని ఏమిటా కోరిక కర్ణ నుండి కూడా భర్తగా పొందుదామని అంతకన్నా నైత్యమైన విషయం ఇంకోటి ఉన్నదండి ఒక్కటే విషయం తరువాత తరువాత కాలంలో దేశంలో అనేక రకాలైనటువంటి వాళ్ళు పుట్టారు కలి ప్రభావం చెంది దుర్గ దుర్మార్గుడైనటువంటి దుర్యోధనుడు కర్ముడు శక్కుని వాళ్ళ యొక్క పాత్రలను కూడా చాలా ఉన్నత స్థితిలో చూపించాలి అనే భావన చేత అక్కడ లేనటువంటి కథలను భారతంలో చెప్పించారు మూలంలో మాత్రం లేదండి మూలంలో లేదు ఆవిడ కోరుకున్నట్టుగా అసలు కృష్ణుడు చెప్పినట్టుగా అంతకన్నా లేదు వాళ్ళందరూ నిన్ను అన్నగా పూజిస్తారు అని చెప్పాడే తప్ప ఆ ద్రౌపది నిన్ను ఆరవ భర్తగా స్వీకరిస్తుంది అంటే ఎట్లా న్యాయం అవుతుందండి అసలు ఆ మాట సరైన ఆరవ అంటే ఎన్నో వాడవుతాడండి సహదేవం తర్వాత వాడవుతాడా ముందు వాడవుతాడా నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టి నిన్ను అన్నగా పూజిస్తారు వాళ్ళందరు అని చెబుతున్నాడు ఆవిడ మాత్రం ఆరోగ్యగా స్వీకరిస్తోంది అంటున్నాడు అని వీళ్ళు చెబుతున్నారు ఎంతవరకు న్యాయం ఇది ఇది భారతంలోవి కావు దయచేసి మీరెవరు విశేషించవద్దు ద్రౌపది అటువంటిది కాదు కాకపోతే ఐదుగురు ఎందుకు చేసుకుందయ్యా ఈ ఐదుగురు కూడా ఎవరని చెప్పామండి ఇంద్రుని యొక్క తత్వములు ఐదు పురాణములు ఐదు రూపములు పొందినాయి ఒక్క ఇంద్రుడే ఈ ద్రౌపది ఎవరో కాదు నిరూపించి చెప్పావా లేదా చరిత్ర కనుక ఖచ్చితంగా ఆవిడ ఎందు ఎటువంటి అపప్రద లేదు మహాపతి వతల్లి రెండో విషయం ఏమంటే అయోనిచినటువంటి వాళ్లకు ఈ కన్యాత్మ విశృత్య దోషము అనేది ఉండదు వాళ్ళు ఎంతమంది సంతానాన్ని పొందినా కన్యలుగానే ఉంటారు వాళ్ళకే దోషం ఉండదు అటువంటి స్థితిలో ఎవరు పడితే వాడు ఇష్టం వచ్చినట్టు భారతాన్ని రాసేసుకుంటే రామాయణము అంతే భారతము అంతే ఒక్క భాగవతం జోలికి మాత్రం ఎవరు పడితే వాడు వెళ్ళటల్లా ఒక్క పోతన గారు వెళ్ళాడు మూల భాగవతం కన్నా గొప్ప బెర్రుకు తెచ్చిపెట్టాడు పోతన గారు భాగవతం అంటేనే హృదయం తెడిసిపోతుంది అంత దివ్యంగా ఆయన శిరాతో రాయలేదు భక్తి అనబడే రసాన్ని నూరి గిన్నెలో పోసి ఆ కల అందులో ముంచి పాపయ శాస్త్రి గారు చెప్పాడు కదండి భాగవతమ్మను రచించిపట్టున గంటమును అర్కి పంచదారలు అతిథి నుండి ఉచ్చనయ్య ఈ అతులిత మాధుర్యంతో అండి ప్రతి పద్యం ప్రతి పద్యం ఒక దివ్యమైనటువంటి మాతృ ఎంతేనే పొత్తు ఆ అనుభవం వేరు ఆ ఆనందం వేరు చాలా దివ్యమైనది అంత గొప్ప భాగవతం కనుక డాంజోలికి ఎవరు వెళ్ళలేదు భారత రామాయణాలు ఎలా పడితే అలా ఎవరు పడితే వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రచించారు మూలాన్ని వదిలిపెట్టి వ్యాస భగవానుడు ఎంత దుఃఖపడుతున్నాడో అక్కడ ఉండి ఏమో తెలియదు కనుక అధర్మము నశించుగాక ఇంతే అంతకన్నా ఇంకేమీ అనుకోలేదు ధన్యుడు అయ్యావయ్యా నీ జన్మ ధన్యమైపోయింది అని ఆశీర్వదించాడు భగవంతుడే అవునా కాదండి వెళ్ళిపోయాడు కుంతిదేవి దగ్గరికి వచ్చారు నేను చేసే ప్రయత్నం నేను చేశాను అత్త ఏది జరగవలసి ఉన్నదో అదే జరుగుతుంది నీ కోరికే సిబ్బము అన్నాడు వెంటనే మనం ప్రశ్న వేసుకోవాలండి కుంతీదేవి కోరిక ఏమిటి అని ఆవిడ ఒకటే దుఃఖపడిందండి విధులునితో చెప్పి నా కుమారుడు క్షత్రియుడవి జన్మించి బ్రాహ్మణుని వలె ప్రవర్తిస్తున్నాడు ఏమన్నదండి కొంతేవి క్షత్రియుడై పుట్టి బ్రాహ్మణుని వలె ప్రవర్తిస్తున్నాడు యుద్ధం వద్దు సగం రాజ్యం ఇవ్వు ఐదు రాజ్యాలు ఇవ్వు పిట్ట బిద్దు ఏం చెయ్యాలి చేసి రాజ్యలక్ష్మిని పొందాలా లేదా యుద్ధ రంగంలో మరణించాలి వాడి తండ్రి ఎన్ని రాజ్యాలు జయించి ఈ దేశాన్ని ఏర్పాటు చేశాడు అటువంటి వాడి కడుపున పుట్టి ఈ పని చేస్తాడా నా చేత పెంచబడినటువంటి నా కొడుకు ఈ పని చేస్తాడా అని ఎవరి దగ్గర దుఃఖపడింది కుంతిదేవి విధులుని దగ్గర దుఃఖపడింది కానీ ఆవిడకి ఇప్పుడు సమాధానం చెబుతున్నవాడెవరు కృష్ణ పరమాత్మ నీ కోరికే నెరవేరింది అన్నాడు ధర్మము కూడా అంతే కదా కృష్ణయ్య అన్నది అత్తాన్ని వెళ్ళి ఏమీ దిగులు పడవద్దు జరగబోయేటువంటి కౌరవ పాండవ సంగ్రామంలో కౌరవులందరూ సంహరింపబడతారు ఒక్కడు కూడా మిగలడు మిగిలేటువంటి వాడు వైశ్య కన్యకు జన్మించినటువంటి ఆ సుశేణుడు అనబడేటువంటి వాడు తప్ప కౌరవ సేనలో ఒక్క రాజు కూడా సైన్యములో ఉన్న వారు కూడా మిగిలరు కనుక నీవేమీ దిగులు పడవద్దకున్నదే జరుగుతుంది అని ఎవరు వింటుండగా చెప్పాడండి ఆ సమయంలో అక్కడ ఒక్క కుంటి గాంధారి కూడా అక్కడే ఉన్నది గాంధారి మాట్లాడలేదు తన కళ్ళకు కట్టిన వస్త్రము తడిసింది అన్నాడు వ్యాసుడు ఏమైందిటండి తడిసిందటే నేత్రాభరణ వస్త్రై అన్నాడు ఆ నేత్రములకు కట్టబడిన వస్త్రం ఏమైందిట తడిసిందట ఆవిడ దుఃఖపడింది ఎందుకంటే చెప్పినవాడు ఎవరండి ఎవరో జాతకాలు చెప్పే పండితుడు గాదుగా చెప్పింది ఆయన చెబితే జరగచ్చు జరగకపోవచ్చు ఏం చెబుతా మొన్న ఆయన ఎవరో టీవీలో ఇంటర్వ్యూ చెబుతూ బాధ్యాప్త నేను లెక్క చెబుతున్నా నూట నలభై రెండు సీట్లు వస్తాయి కర్ణాటకలో అన్నాడు ఎన్ని మా గాంధీ నిన్న చెప్పారు చావండి నూట నలభై రెండు వస్తాయని వాడు చెప్పాడు ఎన్ని వచ్చినాయండి నూట నాలుగు వచ్చినాయిట పక్కన రెండు ఒక్కటే లేదు నూట నలభై రెండు వాడు చెప్పిన దాంట్లో రెండు అంకెలు వచ్చినాయి కదండి నూట నాలుగు అంటే ఒకటి నాలుగు వచ్చి చేరినట్టే రెండు అంకె ఒక్కటే లేదు పాపం లెక్క తప్పవచ్చు చెప్పలేము శాస్త్రం మాత్రం లేదు అని అనలేము ఆ శాస్త్రాన్ని పరిపూర్ణంగా అధ్యయనం చేసి ఉండాలి పరిశోధన కూడా చేసి ఉండాలి అధ్యయనం చేయడం మాత్రమే కాదు అది శాస్త్రం కదండి సైన్స్ పాఠం చెప్పంగానే ఊరుకుంటామా మనం లాబరేటరీలోకి వెళ్ళి ఆ ఆపరేటర్స్ అన్ని తీసుకుని ఆ ప్రయోగం చేసి చూస్తామా లేదా ప్రాక్టికల్గా అట్లాగే ఈ జ్యోతిషం కూడా శాస్త్రమే దాన్ని కూడా మనం ఏం చేయాలి ప్రాక్టికల్స్ చేయాలి అనేక మంది జాతకాలు పరిశీలన చేసి వాడి జీవితం పుట్టినప్పటి నుంచి ఇప్పుడు ఉంది ఎలా నడుస్తుంది ఈ జాతకం ప్రకారం ఇది కరెక్టేనా ఇట్లా భావించడం కరెక్టేనా ఇన్ని రకాలుగా పరిశోధన చేసి అప్పుడు ఓ నిర్ధారణకు రావాలి ఒక్క జాతకం చెప్పాలి అంటే నాకు తెలిసినంత వరకు సుమారు ఐదున్నర ఆరు గంటలు ఖచ్చితంగా పడుతుంది ఒకటి జాతకం చెప్పాలి అంటే ఆ చెప్పమ్మా మీ ఊరిపోయారేంటి ఎప్పుడారు అవునమ్మా మంచిదమ్మా ఆ సంతోషం నక్షత్రం ఏమిటి డేట్ ఆఫ్ ఇది మీ అబ్బాయి నక్షత్రం నువ్వేం చేస్తావంటే పదివేలు మా కట్టు సంవత్సరానికి ఒకసారి యాగం చేస్తాం మీ అబ్బాయి దరిద్రం అంతా తీరిపోతుంది తీరేది వీడి దరిద్రం సత్యం అండి ఇది ఒకవేళ జాతకంలో చెబుతున్నానని మా గురువు గారు నాతో చెప్పిన మాట బ్రహ్మశ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారు మహానుభావులు మా గురువు గారు చెప్పారు రే జాతకంలో దోషాలు ఉండే మాట నిజం రా దోషాలకు పరిహారాలు ఉండే మాట కూడా నిజమే కానీ ్రాహ్మణునకు మాత్రం వాడంతటా వాడు చేసుకుంటేనే తరుగును ఇంకొకరు చేస్తే తరగదు ఇంకొకరికి బ్రాహ్మణుడు చేయవలను వీడి ధర్మం పూజా పురస్కారాలు శాంతులు వాంతులు ఇవన్నీ చేయవలసిన వాడు బ్రాహ్మణుడు వాడి ధర్మం అది వీడు ఇంకో బ్రాహ్మణు పెట్టి చేయించుకుంటే వీడికి ఏం జరగదు వీడంతా వీడు చేసుకోవాలి ఇంట్లో కూర్చొని చేసుకోవాలి అనుష్ఠానం అంతే అంతే తప్ప అయ్యారు నా పేరు చెప్పి మీరు అస్తోత్రం చేసేయండి అంటే డబ్బులు వాడికి వీడికి ఆఫీసు అష్టోత్తరం లేదు సహస్రం లేదు అంతే కనుక ఎవరికి వాడు చేసుకోవాలి ఇంకొకటి కోసం మనం చేయాలి ఎన్నో ధర్మాలు చెప్పబడ్డాయి పెద్దలరా అయితే ఒక్కటి కాలానుసారేణ అని కూడా పెద్దలు చెప్పారు ఆ కాలాన్ని అనుసరించి ఆ ప్రాంతాన్ని అనుసరించి ఎవరు ఎట్లా నడిస్తే అందరూ ఊరంతా ఓదావైతే ఉలిపి కట్టిది ఇంకోదావైతే కష్టం కదా జాగ్రత్తగా అట్ట పోతూ ఉండాలి కాలంలో అనుభవించే అనుభవిస్తూ ఉండాలి శాస్త్రం మాత్రం ఎప్పటికీ తప్పు కాదు కనుక జరిగే అది జరక్క మానదు అత్తా నీవేం దిగులు పడవద్దు అన్నాడు అక్కడి నుంచి బయలుదేరాడండి ఇప్పుడు ఉపప్లావ్యం చేరాలి తాను అక్కడ చక్కబెట్టవలసిన పనులన్నీ అయిపోయినాయి యుద్ధం సిద్ధమైంది ఈ ఉన్నటువంటి దుర్యోధనుడు ఉపప్లావ్యానికి కృష్ణ పరమాత్మ బయలుదేరగానే దుశ్శాసనుడు వెళ్ళాడండి కృష్ణుని దగ్గరికి కృష్ణయ్య ఒక్క చిన్న విషయం ఏమనుకోమాకు అయ్యా పొరపాటునేదో ఆవేశంతో నిన్ను కట్టడానికి వచ్చాము మమ్మల్ని కట్టేసి తీసుకెళ్ళి పాండవులకు అప్పచిగుతామేమో అని భయం వేసింది మాకేనయ్యా నేనే ముందు వాళ్ళకు ఆ మాట చెప్పానయ్యా అందుకనే నిన్ను కట్టడానికి వాళ్ళు వచ్చారయ్యా నా మూలంగానే ఇంత జరిగింది కృష్ణయ్య ఈ మాటలన్నీ అంటున్నది ఎవరండి దుశాసనుడు నువ్వేమీ అనుకోవద్దు మా పక్షాన ఇస్తానన్న లక్ష మంది సైన్యాన్ని ఇస్తావా ఇవ్వవా ఇప్పుడు అడిగాడండి వాడు చెప్పండి వాడు ఎంత దుర్శాడు ఎంతకన్నా పరాకాష్ఠం ఉంటుందా మూర్ఖత్వానికి ఎంత బతి నడిస్తే అందరూ ఏమనుకుంటారండి వీడు కాళ్ళ మీద పెడతాన్నా తప్పైపోయింది అనుకుంటాడు క్షమించమని అడుగుతాడు అది ఇదని అనుకుంటాం మనం కానీ అక్కడికి వచ్చేటప్పటికి వ్యాసుడు ఎట్లా ట్విస్టి చేశారంటే మనస్సు మాత్రమే కాదండి వ్యాసుని కవితా విశేషం కూడా గొప్పదే చాలా గొప్పది ఎన్నో ఎన్నో కవిత్వ విశేషాలు ఉన్నాయి ఆ భారతంలో ఎప్పుడు మాట్లాడుకోవాలంటే సాహిత్య విశేషాల్లో మాట్లాడుకోవాలి వ్యాసవాణి సాహిత్యం ఆ సాహిత్యాన్ని గురించి చెప్పవలసి వస్తే ఎన్ని గొప్పలు తప్పలుగా శ్లోకాల్లో ఉండే విశేషాలు ఆయా విశేషాల ఔచిత్యం అక్కడ వాటిల్ని ఎందుకు ఉంచాడు వాటి ఔచిత్యం ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోగలుగుతాం అంత గొప్పగా చెప్పాడు కనుక దివ్యాత్మ స్వరూపులరా మా పక్షాన ఇస్తాను అని లక్ష మంది సైనికులను మాకు ఇస్తానని చెప్పావు మా అన్నగారితో అవి నీవు విరమించుకుంటున్నావా ఇస్తావా ఎందుకంటే మేము ఈ పని చేసాం కదా ఒకవేళ మానేస్తావేమో ఆడిన మాట తప్పవు మాకు తెలుసు అయినప్పటికీ మా ధర్మం కదా అందుకోసం అడగడానికి వచ్చాను ఒక్క చిరునవ్వు నవి వాళ్ళు ఎప్పుడో మీ దగ్గరికి వచ్చారు అని చెప్పాడు కృష్ణ పరమాత్మ నేనెప్పుడు మాట ఇచ్చానో అప్పుడే మీ దగ్గరికి వచ్చారు ఆ సైనికులు మొత్తం అంతా నా గురించి నువ్వేమీ దిగులు పడవలసిన మీ అన్న గురించి కూడా దిగులు పడవలసిన వెళ్ళవయ్యా అన్నాడు అమ్మయ్యా అనుకున్నాడు దుశ్శాసనుడు వెనక్కి వచ్చేశాడు కృష్ణ పరమాత్మ ఉపప్లావ్యము చేరారు భీష్మాచార్యుడు వాడు దుర్యోధుని కబురు పెట్టారండి నచ్చ చెప్పడానికి విశ్వ ప్రయత్నం చేశాడు చిట్ట జవరికి ఒక్క మాట అన్నాడు ఎందుకంటే ఎవరు ఏం చెబుతారో మనకు తెలుసా తెలీదా ఇప్పటికీ ఎన్ని రోజుల నుంచి చెబుతున్నారండి వాడికి ఒకళ్ళ ఇద్దరు మూడు రోజుల నుంచి చెబుతున్నాం మనం నువ్వు అప్పుడు వచ్చేసావు ఇప్పుడు ఇచ్చేసావు ఇప్పుడు ఇచ్చేసావు ఇవన్నీ ఏం చెప్పలే ఆయన ఈ వంశాన్ని నిలబెట్టడం కోసం నేను బ్రహ్మచర్యాన్ని స్వీకరించి మా నాయనకు ఇంకొక భార్యను నేనే తీసుకొచ్చి కట్టబెట్టాను ఆవిడకు ఇద్దరు కొడుకులు కలిగితే ఒకడు క్షయరోగంతో మరణిస్తే ఆ మిగిలిన ఒక్కడికి పెళ్లి చేయడం కోసం కాశీరాజు వెంటకు వెళ్ళి వద్దకు వెళ్ళి బల పరాక్రమాలతో గెలుచుకుని ముగ్గురు పిల్లలను తెచ్చారు తమ్మునికి గట్టబెడితే సంతానము కలకక వాడు కూడా మరణిస్తే కోలకులను పొందడానికి నా తల్లి వ్యాస భగవాను ఆహ్వానించి అర్థించింది వ్యాసుని వరప్రసాదం చేత పుట్టినటువంటి వారే నీ తండ్రి ధృతరాష్ట్రుడు పాండవుల తండ్రి ఎవరండి పాండు రాజు న్యాయంగా నీ తండ్రికి రాజ్యాధికారం లేదు పాండు రాజే రాజు పాండు రాజు చాలా మంచివాడు గనుక నీ తండ్రిని సింహాసనం పైన కూర్చుండబెట్టి రాజముద్ర తానే వేస్తూ పరిపాలనంతా చేస్తూ రాజు మాత్రం దృతరాస్తు అని చెప్పాడు లోకానికి సంతకం చేసే హక్కు నీ తండ్రికి లేదు కనుక పైతృకమైనటువంటి సంపద మొత్తం న్యాయంగా పాండవులదే గాని నీది కాదు నీవిప్పుడు అనుభవిస్తున్న సంపద అంతా పాండవులదే ఒకవేళ నీదే అని నీవనుకున్నా ఇప్పుడు అనుభవిస్తున్న నీ రాజ్యం కూడా పాండవులదే రాజసూయ యాగంలో సర్వమును చేయించి తన అన్నగారి పాదాల మీద ఉంచినటువంటి ధీరులు భీమార్జున నకుల సహదేవులు సర్వం సహా భూమండలం అంతా తీసుకొచ్చి ధర్మరాజు కాళ్ళ దగ్గర పెడితే వైభవంగా ద్రౌపదిని పక్కన నిలబెట్టుకుని రాజసూయ యాగం చేసి తాను పొందినటువంటి సంపదను అసూయాగ్రస్తునవై ఆశ్వాపరుడవై నీ మేనమామతో కలిసి ఆ దుర్మార్గునితో కలిసి మాయా జీవితంలో మొత్తం సంపాదించవు ఎవరికీ తెలియదని అనుకుంటున్నావు పెళ్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకుంటుంది ఎందుకో తెలుసా నన్నెవ్వరూ చూడకూడదు అని అది కళ్ళు మూసుకుంటే సరిపోతుందా చుట్టూ ఉన్నవాళ్ళు కళ్ళు మూయాలి ఏమండి నీవు అలాగే ఉన్నావు ఇప్పటికైనా మించిపోయింది లేదు వాసుదేవుడు చెప్పి మాత్రమే వెళ్ళాడు ఇక్కడి నుంచి వాసుదేవుడు అంటే అర్థం ఏమిటో తెలుసునా నీకు ప్రతిహృదయం వసుని కొడుకు వాసుదేవుడని కాదండి ప్రతి హృదయం ఏతద్వాసు అందరిలో వాసము ఉండేవాడు కనుక వాసుదేవుడు చర అచర సృష్టి జగత్తు మొత్తమంతా నిండి ఉన్నటువంటి వాడు చూడలేకపోయావు దుర్మార్గుడివి గనుక ఆయన దివ్య మంగళ రూపాన్ని గుడ్డి వాడైనా తండ్రి అడిగి తెలుసుకుని చూసి జన్మ ధన్యం చేసుకున్నాడు ధన్యం చేసుకున్నాడంటే ఎలా చేసుకున్నాడో తెలుసునా కృష్ణయ్య నిన్ను చూసిన కళ్ళు ఇంకా దేన్ని చూడకూడదయ్యా మళ్ళీ నాకు దృష్టిని తీసివేయవయ్యా అంటే తానిచ్చిన దృష్టిని తానే తీసుకున్నాడు కృష్ణయ్య క్షణకాలం ఆ దివ్యమంగళ రూపాన్ని చూడడానికి కావలసినటువంటి దృష్టిని తండ్రికి వచ్చింది ఎవరి మూలంగా కృష్ణ పరమాత్మ మూలంగా అతడు సామాన్యమైనటువంటి యాదవ వంశంలో పుట్టి దేవకీదేవి కడుపున పుట్టి యశోద పెంచితే పెరిగిన వాడు అనుకుంటున్నావా వెర్రివాడా నీవు చిన్నతనంలో చేసిన విషయాలను కూడా పుల్సబుచ్చినట్టుగా చెప్పాడు నిండు సభలో సిగ్గు అనిపించడం లేదా నీకు మీ సద్దివ్వడానికి ఇప్పటికైనా మించిపోయింది లేదు నా మాట విని సర్దికొప్పు కౌరవుల పట్ల పాండవుల పట్ల నాకు ఏక భావమే పాండవులు ధర్మాత్ములని తెలుసు నీవు దుర్మార్గుడవన్న సంగతి తెలుసు దుర్మార్గుడు లోకల్లో సంహరింపబడాలి కాని బ్రతక కూడదు సంధి కావాలని నేను ఎందుకు కోరుకుంటున్నానో తెలుసునా మీ వల్ల పాండవులకేదో కష్టం కలుగుతుంది అనేటువంటి భయం అర్జునుడి ముందు నేను కూడా నిలబడలేను నేను నేర్చుకున్న నాటికి ఉన్న అస్త్ర విద్య పరిణీతము వేరు ఈనాటికి ఉన్న అస్త్ర విద్య పరిణీతము వేరు అప్పటికప్పటికి విద్య పెరుగుతుందా పెరగదండి టెక్నాలజీ ఏమవుతుంది ఒకప్పుడు నిప్పు కావాలి అంటే రెండు రాళ్ళు పెట్టి కొట్టి నిప్పు చేసుకునేవాళ్ళు ఆ తర్వాత ఏమొచ్చిందండి అగ్గిపెట్టి వచ్చింది అగ్గి పెట్టిపోయి లైటర్ వచ్చింది ఇప్పుడు లైటర్తో కూడా పర్లేదు ఆ నాపి తిప్పితే దానంత వెలుగును అసలు తిప్పాల్సిన పని కూడా లేదు ప్లగ్ పెడితే దాని మీద పెడితే చాలు దాని అంతా అది ఉడుకును రేపు చెయ్యి వేస్తే చాలు ఉడికేవి కూడా రావచ్చు అది చూడండి అమ్మ అనసూయమ్మ తల్లి చూపు పడితేనే పాత్రలో ఉన్న పదార్థం అంతా అక్షయమయ్యింది అని చెబుతూ ఉంటారు పెద్దలంతా ఎంతమందికి పెట్టినా సరిపోయిందండి అని ఏమండి కనుక దివ్యాత్మ ఒక్కటేనండి అప్పుడు ఉన్నది మంత్రయుగం ఇప్పుడు ఉన్నది యంత్రయుగం ఈ మంత్రానికి యంత్రానికి పోలిక చాలా ఉన్నది అంతా ఒక్కటే మార్పుల్లా ఒక్కటేనండి ఏమిటి చెప్పండి ఏమిటా మార్పు యా మా అంతే కదండి తేడా అరుండేగా యా మా కూడా రెండు ఇంచు మించు ఒకే రకంగా ఉంటాయి పెద్దది ఉంటుంది మాలో సున్నా చిన్నదింటుంది ఇప్పుడు ఏ యుగం యంత్ర యుగం అవునా కనుక పెద్ద సున్నా మనకు అర్థమైనది ఏదయ్యా అంటే పెద్ద సున్నా అని అర్థం అతి సనాతనమైనటువంటి ధర్మమే అసలైనటువంటి ధర్మం నీవు ఆనందాన్ని పొందాలంటే మాత్రం సనాతన ధర్మ వృక్షాన్ని అధిరోహించు దాని పూలు చాలా గొప్పగా ఉంటాయి ఆనందాన్ని కలిగిస్తాయి మిగతా చెట్లు ఎక్కితే తాడి చెట్టు ఎక్కితే ఎంతో తీడి చెట్టు ఎక్కితే ఎవరైనా ఏమనుకుంటాడండి ఇప్పుడు కళ్ళు కోసం ఎక్కాడనుకుంటాడు తప్ప పాలు తాగడానికి ఎక్కాడని ఎవడనుకుంటాడు కనుక అసలైన ఎక్కవలసిన వృక్షము సనాతనమైన ధర్మం అర్థమైందండి సనాతన ధర్మకి అంతే ఎప్పటికైనా అదే నిలబడాలి పెద్దలారా కనుక భీష్మాచార్యుడు దుర్యోధనులకు ఎట్లా చెప్పాడంటే కొత్త లేదంటే అంత ఆవేశంతో చెప్పాడు భీష్మాచార్యుడు ఇంత ఆవేశంతో చెప్పిన తాత నీ కాలము వేరు నా కాలము వేరు ఈనాడు క్షత్రియ ధర్మాన్ని నేను చెబుతున్నా విను ఎవరికంటి చెబుతున్నాడు యా నేను చెబుతున్నాను చెబితే నువ్వు వినాలి ఏం చెప్పాలి చెప్పాడండి ఏ యుద్ధము కానైనా రాజ్యమును పొంది సంపదను అనుభవించుటయే ఇవ్వాలి లక్షణం క్షత్రువుడన్న వాడు చేస్తే యుద్ధం చేసి ఆ యుద్ధంలో రాజ్యాన్ని గెలుచుకోవాలి లేదా మరణించాలి అన్నాడు ఓహో అలాగా మరి మాయా జోదం ఎవరాడాలి అడిగాడు భీష్ముడు చేస్తే యుద్ధం చేసి గెలుచుకోవాలి లేకపోతే మరణించాలన్నావు కదా మరి యుద్ధం చేసి గెలవకపోయిన వారి రాజ్యాన్ని నువ్వు ఏ విధంగా అపహరించావు దుర్యోధనుడు మా జోలికి రావద్దు మాకు అడ్డు రావద్దు అన్నాడు ఎందుకంటే భీష్ముడు చెప్పి భీష్ముడు అడిగిన దానికి సమాధానం వీడి దగ్గర ఉన్నదా ఏమండి ఏం చెప్పాడు వీడు పతికుండే రాజ్యలక్ష్మి పొందాలి మరణించాలి ఇది క్షత్రియ ధర్మం మరి ఆ పని చేసే రాజ్యాన్ని పొందేదా లేదా మరి ధర్మం చెబుతాడేవిరా అప్పుడేమైంది ధర్మ మాకు అడ్డు రావద్దు మా జోలికి రావద్దు రెండే మాటలు చెప్పాడండి వాడు నిశ్చింతగా నిర్మహమాటంగా పెద్ద చిన్న అనేటువంటి తేడా కూడా వాడికి ఆ పరిస్థితుల్లో ఇక భీష్మాచార్యుల వారు ఏం చేయలేకపోయారు ఆయన మాత్రమేం చేస్తాడు ద్రోణాచార్యుడు పిలిచాడు ద్రోణాచార్యుడు చెప్పడానికి చూశాడు గాంధారి చెప్పడానికి ప్రయత్నం చేసింది కుంతి దేవికి నేను కుంతి దేవికి కృష్ణ పరమాత్మ చెబుతుండంగా మాటలు నా చెవిన పడ్డాయి రా నా మాట వినరా ఎందుకు యుద్ధానికి పెడతావు అనేక రకాలుగా చెప్పింది అమ్మా ఇంత దూరం వరకు వచ్చిన తర్వాత ఇప్పుడు నేను సంతికి పెడుతున్నాను అంటే అంతకన్నా దుర్యోధరునకు నీ కుమారుణకు పరువు నష్టం ఇంకొకటి భగవంతుడు నాకు ఆయుర్దాయాన్ని ఎంతవరకు ఇచ్చాడో అంతవరకు నేను ఎవరు ఏం చేసినా బ్రతికే ఉంటాం ఆయుర్దాయం ముగిసిందా పాండవులకు నేను అర్ధరాజ్యం ఇచ్చినా మరణిస్తాను కదా ఇప్పుడు వాడు చెప్పింది సత్యమా అసత్యమా చెప్పండి సత్యమే పాండవులకు అర్ధరాజ్యం ఇచ్చినా మరణించు రోజు దగ్గరికి వస్తే ఏమవుతాను నేను క్షత్రియునిగా రాజ్యాన్ని నేను అనుభవించి చేస్తా అంతేగాని వాళ్ళకు మాత్రం రాజ్యం ఎప్పుడు వీర భోజన పాండవులే కనుక గెలిచినట్లయితే గెలుస్తారు అని నువ్వు అనుకుంటున్నావేమో మహావీరుడు అతిరథుడు మహారాజుల కన్నా మించినటువంటి నా మిత్రుడైనటువంటి కర్ణుడు నా వద్ద ఉన్నంత వరకు నాకు ఓటమి అనేది ఉండదు రెండవది భీష్మ ద్రోణ కృపాచార్యులు ఉన్నంత వరకు వారిని భూమండలంలో కాదు కదా దేవలోకంలో కూడా ఎదిరించే వారెవ్వరు అర్జునుడు వాపుని చూసి బలుపు అనుకునేటువంటి అజ్ఞాని ఈ మాట ఎవరన్నారండి తెలియదు ఏం చూసి ఏమనుకుంటున్నట్టండి వాడు చెప్పనే వాడు ఎవడో బాగా పొడుగెదగాలని వాడు కోరికట డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడు ఏం చేశాడు ఇన్క్రిల్ ఇంజెక్షన్ చేశాడు ఈ చేతికొ ఈ చేతికొ చేస్తున్నాడు బాడీ అట్టాగే ఉంది చేతులు మాత్రం పెరుగుతున్నాయి ఇప్పుడు ఏం చేయాలన్నాడు ఆ డాక్టర్ ఒక్కొక్క అవయవానికి చేస్తూ ఉంటే అప్పుడు అన్ని సమానంగా రా అన్నాడు నేను బాగా ఎదుగుతున్నాను చేతులు పెరిగినాయి కనుక పర్వాలేదు కొంత డెవలప్మెంట్ వచ్చింది అనుకుంటే ఏమవుతుంది అది రోగమా డెవలప్మెంట్ రోగమా కనుక మనం ఎలా ప్రవర్తించాలి ఎక్కడ ఉన్నాం ఏం ఆలోచిస్తున్నాము ఏం చేస్తున్నాం ఏం మాట్లాడుతున్నాం అనేటువంటి ఆలోచన లేకుండా తల్లితో కూడా అలా మాట్లాడటం దుర్మార్గం ఇప్పటి వరకు మనకు తెలిసినంతవరకు భారతంలో వాడు మాట్లాడిన మాట ఒక్కటే ఒక్కటి సత్యం ఏమిటయ్యా అంటే పాండవులకు అర్ధరాజ్యము ఇచ్చినా ఏ రోజు మరణించాలో ఆ రోజు నేను మరణిస్తా ఇవ్వకపోయినా ఏ రోజు మరణించాలో ఆ రోజే మరణిస్తా కనుక అనుభవించవలసిందేదో పూర్తిగా అనుభవించి చేస్తానే కానీ వాళ్లకు అప్పచెప్పి మాత్రం నేను చావను అన్నాడు ఇంకా ఎవరిని చెయ్యగలరు వాడిని గాంధారి కూడా ఏమీ చెయ్యలేదు ధృతరాష్ట్రుడు దుఃఖపడుతున్నాడండి దీనికి అంతటికీ కారణం నేనే ఏమి చెయ్యాలంటే విత్తనం వేసి మొక్క వచ్చిన వెంటనే అది సక్రమంగా పెరుగుతుందా లేదా నేల మీద వాలిపోయి దుమ్ము కొట్టుకుపోతుందేమో అని ఆలోచించి ఆ మొక్క పక్కనే ఓ కళ్ళను పాతి ఆ కళ్ళకు ఈ మొక్కకు కలిపితాడు గట్టి జాగ్రత్తగా చూసినట్లయితే ఆ మొక్క బాగా పెరిగేది ప్పుడు ఆ మొక్క ఏమైంది బతికే ఉన్నది ఏపుగా ఉన్నది కానీ దుబ్బుట్టుకుపోతున్నది దానికి పూచిన పూత ఎవరికి ఉపయోగపడటం లేదు కాచిన కాపు ఎవరికి ఉపయోగపడటం లేదు అటువంటి స్థితిలో నేను నా సంపదను నేను చెడగొట్టుకున్నా కనుక అనుభవించవలసినదే అనుకున్నాడు ఎవరు అనుకున్నది చెప్పాడా అండి చెప్పాడా చెప్పలేదా మీరంతా విన్నారా వినలేదా మీరంతా విన్నారు కదండి ఎవరు ఇంత వేదాంతం చెప్పింది చెప్పస్తు చేసింది అనుభవించక తప్పదు అని అనుకున్న వెంటనే సంజయా పిలిచాడు ఆ సంజయుడు వచ్చాడు కృష్ణుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు కర్ణుని ఇంటి వద్దకు వెళ్ళాడని విన్నాను అక్కడ ఏం జరిగిందో ఏమిటో తెలుసుకోవయ్యా ఆ కృష్ణుడు కర్ణునితో ఏం మాట్లాడాడు అర్థమైతోందండి మనిషి యొక్క మనస్తత్వాన్ని ఎవరిని ఉదాహరణగా చూపించి పెట్టాడు మనకి ధృతరాష్ట్రుణ్ణి ఒక సాధకుణ్ణి ఎక్కడ చూపించాడు అంటే కర్ణునిలో చూపించాడు వ్యాస భగవానుడు ఎటువంటి వాడు అంటే ఇంకొకళ్ళను చూచి సాధన చేద్దాము అని అనుకునేటువంటి వాడు ఎవరు కర్ణుడు ఆ సాధన చేసేటప్పుడు ఏమవుతుంది వాడు ఎంత వరకు చేస్తున్నాడు ఎంతసేపు కూర్చుంటాడు వాడికన్నా ఓ పది నిమిషాలు ఎక్కువ కూర్చుంటాం లేకపోతే వాడికన్నా నేను ముందు కూర్చున్నాను గనక నేను పది నిమిషాలు ముందు లేవచ్చేవా ఎట్లా ఆలోచిస్తూ ఉంటాడు చేస్తాడు చేద్దాము అనేటువంటి ఆలోచన ఉంటుంది కానీ సాధన మాత్రం పరిపూర్ణమయ్యే అవకాశం లేదు వాడు ఎప్పుడైతే కళ్ళు తెరిచి మళ్ళీ లేచాడో లోక విషయాల మీద వాడి మనస్సు పెడుతుందా వెళ్ళదా ఏమండి మాట్లాడలేమండి కాసేపు ఆపుదామా అక్కడ లేదా ఎందుకంటే చెప్పే దాని మీద వాళ్లకు ధ్యాస లేదు అని నాకు అనిపిస్తే అసలే పసివాడినేమో మొత్తం మరిచిపోతా అందుకోసమే మీరు ఖచ్చితంగా వింటున్నారు అని అనిపిస్తే కదా చెప్పగలగడం కనుక నా చేత చెప్పించే వాళ్ళు ఎవరైనా అంటే మీరే కనుక దివ్యాత్మ స్వరూపులరా కర్ణుడు ఎవరయ్యా అంటే పరిపక్వత లేని సాధకుడు వాడు అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అని మధ్యలో ఊకుతూ ఉండేవాడు భగవంతుడు వాడి దగ్గరకే వచ్చి సత్యాన్ని చెప్పినా తేల్చుకోలేని స్థితిలో ఉంటాడు ఎందుకంటే తామసగుణము వెంట ఉన్నటువంటి వాడు వాడు ఆ సాధకుడు అర్థమైందండి ఏ గుణం వెంట ఉన్నాడు తామస గుణాన్ని ఆశ్రయించి ఉన్నాడు తామసగుణం ఎట్లా ఎవరిక్కడ మన భారతంలో దుర్యోధనుడు ఆ కారణం చేత భగవంతుడే తన దగ్గరకు వచ్చి ఒరే ఇదిరా సత్యం నా మాట వినరా సత్వగుణం దగ్గరికి రారా అని చెప్పిన వాడు ఒకవేళ సత్వగుణం దగ్గరికి వెళితే మనకి తినటానికి కూడా దొరకదేమో ఏం చేయాలి ఈ మార్గమే బాగుంది మనకి ఇట్లా ఉందామా అటు పెడతామా అటు ఇటు తోచుకోలేని స్థితిలో ఉన్నటువంటి వాడెవరు పోనీ అని వాడికి సత్వ తత్వం ఏమీ తెలీదా అంటే కృష్ణునికి ఏం చెప్పాడండి ఆ కర్ణుడు ఏం చెప్పాడు కృష్ణుడికి ఎన్నో ఎన్నో విశేషాలు చెప్పాడు కనుక సత్వగుణాన్ని గురించి వాడికి తెలుసు తెలిసిన తమో గుణాన్ని వాడు వదలలేడు అటువంటి తత్వము ఎవరు కర్ణుడు మొత్తం పాత్రలన్నీ అర్థమైపోయినాయి కదండి ఇప్పుడు ఇది వేదాంతృతవాస్తు చెప్పిన దుర్య ఆ దో భీష్మాచార్యుడు చెప్పిన కృపాచార్యుడు చెప్పిన ఎవరు చెప్పినప్పటికీ కూడా చిత్తజెవరికి గాంధారి ప్రతిమలాడింది ఎవరు చెప్పినా సరే తాను యుద్ధానికి సిద్ధపడ్డాడు కురుక్షేత్రానికి బయలుదేరుదామన్నాడు సైన్యాన్ని సమాయత్తం చేయమన్నాడు మంచి ముహూర్తం చూడమని పురోహితులను పిలిపించాడు అక్కడ ఎవరికైనా ఏదైనా అనారోగ్యం కలిగితే ఆ అనారోగ్యం నుంచి బయటపడడం కోసం వైద్యులను ఏర్పాటు చేశాడు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళని ఉత్సాహపరచడం కోసం చక్కగా గానం చేసే వాళ్లను ట్యం చేసే వాళ్ళని ఎందుకంటే ఆ యుద్ధం చేసే వాళ్ళకు ఉత్సాహం ఉండాలండి మనకు కూడా ఆ యుద్ధం వచ్చినప్పుడు ఇతర దేశాలతో ఆనాడు గంటసాల వెంకటేశ్వరరావు గారు వీళ్ళంతా కూడా ఎన్నో పాటలు పాడారండి మీరు విన్నారు యుడు గురించి పాడా దేశాన్ని గురించి పాడాడు ఎగరే చెన్ని ఎన్ని ఘంటసాల వారి పాటలున్నాయండి అవి అజరామరమైనవి ఎంత కాలమైనా ప్రాణం పోసుకుని ఉంటాయి అట్లా ఆ సైనికులకు ఉత్సాహం కలగడం కోసం సంగీత గాయకులను తీసుకున్నాడు వాద్య విశేషాలను వెంట పెట్టుకున్నాడు నట్టువ రాండ్రులను వెంట పెట్టుకున్నాడు అనేక మందిని వెంట చక్కగా అయ్యా మీ గ్లాసు ఆయనకివ్వండి ప్రతి ఒక్కళ్ళు లేచి కష్టం ఎవరో ఒకరికిస్తే అయిపోతుంది అమ్మయ్య <laughs> ముందు వినోదం ఉంటే వాళ్ళు ఎంత తెలియగల హర నవ పార్వతీపట్టేవ మహాదేవ ఆఫీసర్లైతే తొమ్మిది ఇంటికి ఇంటి దగ్గర బయలుదేరి పదింటికి వెళ్ళి ఆ కార్డు పట్టుకుని గీకి లోపలికి వెళ్ళి మళ్ళీ సమయానికి బయటికి వస్తారో యుద్ధం కూడా అంతేనండి ఒప్పును మొదలు పెట్టి సూర్యాస్తమయం దాకా చేస్తారు అయిపోగానే ఇవాళ సూర్యాస్తమయం అయిపోయింది కనుక ఆపేద్దాం రేపు మళ్ళీ కొట్టుకుందాం అని ఎవరు గౌనవాళ్ళు వెళ్ళిపోయి ఆయా గుడారాల్లో ఉండారు అక్కడ వంటశాలలు ఉంటాయి వంట వండేవాళ్ళు ఉంటారు కాకపోతే వాళ్ళు మధ్యాహ్నం మాత్రం భోజనం చేయరు ఉదయం నిరాహార దీక్షలు చేసేవాడికి మళ్ళీ పొద్దున పీకల దాకా తిని యుద్ధ రంగానికి వెళ్ళుట అరిగే వరకు యుద్ధము చేయుట రాత్రికి వెళ్ళి మరల పట్టించుట తెలిహార తీసేవాళ్ళు కూడా అంతే కదండి చక్కడా చల్లగా టెంట్ ఆ కూడా ఓ కింద కూర్చోలేని వాడికి కుర్చీ ఈ మధ్య మా ఊళ్ళో ఆ మున్సిపల్ ఆఫీస్ దగ్గర చేస్తూ ఒక టీవీ కూడా ఏర్పాటు చేశారు అందులో ఆ టెంట్లో వాళ్ళు ఆ టీవీ పెట్టుకుని హాయిగా చూస్తూ ఆ రోజంతా ఏమి సుఖం అంటే అది సత్యాగ్రహం హరణమ పార్వతి పెద్ద కనుక కేవలం నాట్యకత్యలు వైద్యులు వీళ్ళు మాత్రమే కాదండి వంట వాళ్ళు ఉన్నారు గిన్నెలు మొత్తం అంతెనీ వెళ్లినట్టు వెళ్ళడమే కౌరవుల యొక్క సేన పదకొండు అక్షోహిణీలు పాండవుల యొక్క సేన ఎంత ఉన్నదయ్యా ఏడు అక్షోహిణీలు తన తన పక్షాన వచ్చేటువంటి రాజులందరి సైన్యము తన వద్ద అసలు సైన్యమే ఉన్నది తన సైన్యం అంతా ఇప్పుడు ఎవరి సైన్యంగా మారింది గౌరవ సైన్యంగా మారింది ఎందుకంటే రాజ్యం వాడి హస్తగతం అయింది కనుక అధికారి ఎవ్వడో వాడి సైన్యమే తప్ప మేము పూర్వం ధర్మరాజు దగ్గర ఉండేవాళ్ళం ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతాం అనేటువంటి అవకాశం లేదు ఎట్లా పెడితే అట్లా ట్రాన్స్ఫర్లు ఇస్తారు రాండి దానికి కూడా కౌన్సిలింగ్ ఉన్నది దానికి కూడా ఓ రోజు గడువు ఉన్నది ఉన్నదా లేదా అన్నీ ప్రభుత్వపు లెక్కలే అందులో ఏం డౌట్ లేదు ఇప్పుడు కౌన్సిలింగ్ రేపు ఇరవైలో తారీఖు నుంచి మొదలు ఎవరు ప్రమోషన్ కోసం పెట్టుకుంటారో ఎవరు ట్రాన్స్ఫర్ కోసం పెట్టుకుంటారో అని ఓ రాయి విసి వేశాడు మా ముఖ్యమంత్రి మీ ముఖ్యమంత్రి కాదు మేము ఉండేది తెలంగాణ కదండి ఈ మాట గట్టిగా అంటే రేపటి నుంచి నన్ను పిలవరేమో అనిపోయాను నాకు అయితే నేను అసలు ఇక్కడి వాడిని ఏదో తిండి కోసం అక్కడికి వెళ్ళాం బతుకు తెరువు కోసం అక్కడే ఉండిపోయాం రేపో మాపో తరివితే ఏం చేస్తాం కనుక దివ్యాత్మ స్వరూపుల మొత్తం అన్నిటినీ వెంటబెట్టుకెళ్ళాలి కేవలం సైన్యమే కాక ఈ సంగతి ఇలా ఉంచితే వీళ్ళు రాత్రి తెల్లవారు ఉండడానికి కావాలి కదా ఆ ఉండడానికి దేంతో ఏర్పాటు చేస్తారండి గుడారములు అర్థమైందండి వస్త్రములతో ఏర్పాటు చేసినటువంటి షెల్టర్స్ ఆ గుడారములలో కూడా తలుపులు ఉంటాయి తలుపులు వేయటే ఉంటుంది లోపల శయ్యలు ఉంటాయి ఎవరైనా వస్తే కూర్చుని మాట్లాడడం కోసం సింహాసనములు ఉంటాయి వీటిని అన్నిటినీ ఆ యుద్ధ రంగానికి తీసుకెళ్లాల్సిందేనా కాక మొత్తం అన్ని ఎక్కించారు ఇవన్నీ ఆ కురుక్షేత్రం చేరాలి హస్తినాపురం నుంచి పద్నాలుగు రోజులు ప్రయాణం చేసి కౌరవులు చేరారు పదకొండు రోజులు ప్రయాణం చేసి ఎవరు చేరారండి పాండవులు చేరారు ఉపప్లావ్యము నుండి ఎక్కడికి కురుక్షేత్రానికి చేరిన తర్వాత యుద్ధం ఎన్ని రోజులు జరిగిందనేది వేరే విషయం వీళ్ళక్కడికి చేరడానికి మాత్రం పద్నాలుగు రోజులు పడింది ఎవరు చేరటానికి కౌరవులు కారణం ఏమయ్యా అంటే సైన్యం ప్రారంభమైనప్పుడు అక్కడ ఉన్నదా ప్రారంభంలో ఉన్న సైన్యం కురుక్షేత్రం దగ్గరికి చేరుకునేటప్పటికీ వెనక ఉన్న సైన్యం హస్తినాపురంలోనే ఉందిట అర్థమైందా ఇప్పుడు సైన్యం ప్రారంభమైంది బయలుదేరిందండి బయలుదేరినప్పుడు మెల్లగా నడుస్తున్నారు వెనక ఉన్న వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియదు ఆయా వర్గములకు ఒక్కొక్క నాయకుడిని ఏర్పాటు చేశాడు మీ గ్రూప్ అంతా మీరు చూసుకోండి బయలుదేరారు మెల్లగా ఎక్కడికి చేరారు కురుక్షేత్రానికి చేరారు అర్థమైందా వెనక ఉన్న వాళ్ళు ఎక్కడున్నారయ్యా అంటే ఇంకా హస్తినలో ఉన్నారు వాళ్ళు కనుక కురుక్షేత్రము వద్ద నుండి హస్తిన వరకు పట్టేటువంటి ఎంత జన సమర్థము ఉంటుందో అంత సైనిక బలం కౌరవులకు ఉన్నది అని చెప్పాడు ఇది పిక్చర్ మొత్తం వాళ్ళు కూడా ఇక్కడికి చేరుకోవడానికి పద్నాలుగు రోజులు పట్టింది ఇప్పుడు మొత్తం సైన్యమంతా కలిసి కురుక్షేత్రంలో ఒక ప్రక్కన ఉంటే ఇటు పాండవ సైన్యమంతా కలిసి కురుక్షేత్రంలో ఒక ప్రక్కన ఉన్నది ఎవరిని సేనానాయకుడుగా నియమించాలి ఇక్కడ సమస్య అర్థమైందండి ఈ ఉన్నటువంటి సైన్యంలో అతిరథులు అర్ధరథులు మహారథులు కేవలం రథాల మీద ఉండి యుద్ధం చేసే వాళ్ళల్లో ఈ మూడు గ్రూపులు ఉన్నాయి అతిరథులు వేరు అర్ధరథులు వేరు మహారథులు వేరు చాలా మంది నేను కూడా కొంతకాలం అట్లాగే అనుకున్నా అర్ధరథుడు మొదటివాడు అతిరథుడు రెండవ వాడు మహారథుడు మూడవ వాడు అయి ఉండవచ్చు అని అనుకున్నా కానీ అర్ధరథుని కన్నా తక్కువ వాడు అతిరథుడు సైన్యము చేత గాని బలము చేత గాని అతిరథుని కన్నా కాస్త ప్రమోషన్ స్థితిలో ఉన్నవాడెవరు అతిరథుని కన్నా అర్ధరథుడు అంటే మహారథుడు అర్థమైందండి ఉన్నటువంటి మహారథులలో ఎవరిని సేనానాయకుడుగా చేయాలి ద్రోణాచార్యుడు మహారథుడే భీష్మాచార్యుడు మహారథుడే కృపాచార్యుడు మహారథుడే విధుడు మహారథుడే మనం ఏమనుకుంటామంటే వాడు పక్కన కూర్చుని పుస్తకాలు రాసుకుంటూ ఉంటాడు నీతి శతకాలు అని యుద్ధం చేయడంలో విధులు కూడా గట్టి నేర్పు కలిగిన వాడు అతడు కూడా కౌరవసేన వచ్చాడు గనక రాక తప్పదు చేస్తాడా చెయ్యడా అనేది తీసి పక్కన పెట్టి వీళ్ళందరి సంగతి తీసి పక్కన పెడితే మహారథుడు అర్థమైందండి వీళ్లలో ఎవరిని సేనానాయకుడుగా ఉంచాలి ఇందులో ద్రోణాచార్యుని కాదు అంటే ఆయన కోపం వస్తుందేమో భీష్మాచార్యుణ్ణి కాదంటే కోపం వస్తుందేమో కర్ణుడు నాకు అనుగు స్నేహితుడు కదా ఏం చేయాలి ఎన్ని రకాలుగా ఆలోచించి ఆలోచించి ఎవరికి ఇబ్బంది లేనివాడు అందరి చేత గౌరవింపబడేవాడు కులు కుల పితామహుడు అయిన భీష్మాచార్యుణ్ణి సేనానాయకుడుగా నిర్ణయించారండి కౌరవులు సేనానాయకుని ఈ విధంగా నిర్ణయిస్తే పాండవుల వైపు ఎవరు సేనానాయకుడు అర్జునుడు భీమసేనుడు ద్రుపదుడు దృష్టర్జుమునుడు వీరందరికన్నా ఆవేశపూరితుడు గొప్పగా యుద్ధం చేయగలిగిన వాడు ఎవరై ఆరవవాడు విరాటరాజు గొప్ప సహాయం చేశారు విరాటరాజు చేశాడా చేయలేదండి ఒక సంవత్సర కాలం ఎట్లా దాచిపెట్టాడో చెప్పారండి ఎవరు చెప్పింది కృష్ణ పరమాత్మ ఆయన్ని అభినందిస్తూ పిల్లవాడు ఎదుగుదలను కోరుతూ ఆ పిల్లవాడికి ప్రమాదం లేకుండా తల్లి తన గర్భంలో ఎలా దాచుకుంటుందో ఈ ఆరుగురిని మీ రాజ్యంలో అట్లా దాచుకున్నావయ్యా నీకు నమస్కారం అన్నాడు ఎవరు అన్నది కృష్ణ పరమాత్మ ఎవరిని విరాటరాజు కనుక విరాటరాజు కూడా ఉన్నాడు ఈ ఆరుగురిలో ఎవరిని పెట్టాలి ఏం చెయ్యాలి పరమాత్మ ఏం చెబితే అది చేస్తావయ్యా అసలు యుద్ధం చేయడమే నాకు అభిమతమై అభిమతము కానిది ఎవరి మాట మాట్లాడుతున్నది ధర్మరాజు ఎందుకు చేయవలసి వచ్చిందా శాంతంగా పరిష్కారం చేసుకుంటే బాగుంటుంది కదా యుద్ధం చేసి ఎప్పుడండి మాట చెప్పింది వాడు కురుక్షేత్రానికి వచ్చేసిన తర్వాత యుద్ధానికైనా సరే మేము సిద్ధమే అని వాడే చెప్పాడు సంజయుడు వచ్చినప్పుడు చెప్పాడా చెప్పలేదండి అంతా చెప్పిన ఇప్పుడు ఏమంటున్నాడు పరమాత్మ నాకేమీ పాలు పోవటం లేదయ్యా బాధ్యత అంతా నేనేదే పెడుతున్నా ఎందుకంటే అసలు యుద్ధం ఎందుకు చేయవలసి వచ్చిందా అని దిగులు కొడుతున్నా యుద్ధం చేయకుండా ఉంటే అటు పాండూ అటు వాళ్ళు కూడా బ్రతికే ఉంటారు కదా కురుకుల వంశ నాశనానికి వచ్చింది ఈ యుద్ధం నా తమ్ముడు యుద్ధానికి సిద్ధపడుతున్నాడు ఆ దుర్యోధనుడు ఎటు మేము అలవాటు పడ్డాం కదా అని ధర్మరాజు అనగానే అడుక్కు తింటామా అన్నాడు ఎవరండి ఎవరండి మాట అన్నది ఇవన్నీ కొట్టేషన్లు అండి ఎవరండి భీమసేనుడు అడుక్కు తిందాం ఎటు అలవాటు పడ్డాం కదా అంటున్నావు కదా అన్న ఏం చెప్పమంటావు బాబా వీళ్ళు చూడబోతే ఇట్లా ఉన్నారు యుద్ధం చూడబోతే అట్లా ఉన్నది నా మనస్సు ఎటు పోలిపోక కొట్టు మెట్టాడుతున్నదయ్యా కృష్ణయ్యా కనుక నీవే ఆలోచించాలి అన్నాడు కొట్టు లేదు మెట్టాడటం లేదు యుద్ధం సిద్ధం ఒకవేళ నీవు యుద్ధం చేయకపోయినా వచ్చిన నష్టం లేదండి కృపా జపాధివా నీవు ఒక్కటే పంచే ఇక్కడ కూర్చుని ఆ యుద్ధం చేసే మా తమ్ముళ్లకు విజయం కలగాలని జపం చేస్తూ కూర్చో లేదా యజ్ఞం చేస్తూ కూర్చో యుద్ధ రంగానికిరా మాకు మేం కానీ యుద్ధం మాత్రం సిద్ధం ఒకవేళ నీవు అడుగు పెట్టకపోతే జరగదేమో అని మాత్రం అనుకో మాకు ధర్మానందన చాలా భయంకరంగా కృష్ణ పరమాత్మ భారతంలో కురుక్షేత్ర భూమి మీద చెప్పిన మాట అండి నేను యుద్ధ రంగంలోకి రాకపోతే యుద్ధం ఆగిపోవచ్చు అని నీవు అనుకుంటున్నావేమో దుర్యోధనుడు మరణ పిపాసి అన్నాడండి యుద్ధ పిపాసి కూడా కాదు చావడానికి కోరుకునేవాడు ఇక్కడికి వచ్చారు కనుక నీవు మెదలకుండా కూర్చున్నా వాడు యుద్ధం చేస్తాడు పోనీ సేనానాయకుడుగా దుర్యోధనుడు ఉంటాడా ఉండడు భీష్ముడిని సేనానాయకుడుగా తీసుకుని వస్తాడు నేను చెబుతున్నా కనుక యుద్ధం జరుగుతుంది భీష్మాచార్యుడు యుద్ధం చేయకుండా ఉంటాడా పరశురాముడంతటి వాడు భీష్మునితో యుద్ధం చేసి చిట్టె జవరికి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు ఎవరితో యుద్ధం చేసి భీష్మునితో యుద్ధం చేసి వెనక్కి తిరిగింది పరశురాముడు అసామాన్యమైనటువంటి విలువిద్య నైపుణ్యం కలిగిన వాడు బ్రహ్మ విద్య తెలిసినవాడు అటువంటి యుద్ధ పిపాసి అయిన భీష్ముడు మెదలకుండా ఊరుకుంటాడు ఇంతకాలం వాళ్ళ ఉప్పు తిన్నాడు కనుక ద్రోణాచార్యుడు ఊరుకుంటాడా ద్రోణాచార్యుని కొడుకు అశ్వధామ ఊరుకుంటాడా పైగా అతడు చిరంజీవి ఎవరు అశ్వత్మ కనుక నా మాట విని ఈ శాస్త్రాలు ఈ ప్ణాలు ఇవన్నీ తరువాత ముందు ధనుర్బాణాలను స్వీకరించు మొట్టమొదటి భగవద్గీత ఎవరికండి ధర్మరాజుకే అసలు భగవద్గీత తర్వాత వచ్చింది అర్థమైందండి కనుక మొట్టమొదటి గీత ఉపదేశం చేసింది ఎవరికంటే వీడికే ఎప్పుడైతే ఆ మాట కృష్ణ పరమాత్మ చెప్పారు ధర్మానందనకు నీ ఇష్టమయ్యా నువ్వు ఎవరిని సేనా నాయకుడిగా పెట్టినా నేను కూడా యుద్ధ రంగానికి వస్తాను యుద్ధం చేస్తా కానీ నా మనోగతమైన అభిప్రాయాన్ని చెప్పా ఈ మనస్సు లేదు గతము లేదు నీ తల్లి కూడా నువ్వు యుద్ధం చేయటాన్ని కోరుకుంటుంది నీ తల్లి దగ్గరికి నేను వెళ్ళినప్పుడు నీ తల్లి ఏమన్నదో తెలుసునా స్తున్నాడు అని దుఃఖపడిందయ్యా ఏ క్షత్రియ కాంతైనా తన పిల్లవాడు యుద్ధ రంగంలో విలోచితంగా యుద్ధం చెయ్యాలి అని అనుకుంటుందే కాని ఎల్లుల్లు తిరిగి ఏకచక్రపురంలో బిచ్చమెత్తాలి అని అనుకోదు గతి లేక ఆ పని కూడా చేశారు మీరు ఇప్పుడు ఆ స్థితి లేదు కదా ఎందుకట్లా అయిపోతావయ్యా నీవు నా మాట విని ఉత్సాహం తెచ్చుకో మొట్టమొదటి గీతోపదేశం ఎవరికండి ధర్మరాజుకి ఆయుత్తం చేశాడు యుద్ధానికి ఎవరిని సేనా నాయకుడిగా ఎంచుకోవాలి ఉన్నటువంటి ఆరుగురులో దృష్టమునుడు సేనానాయకుడుగా ఉండటానికి తగినవాడు భీముడు అన్నాడు దృష్టద్యమును కన్నా మన పక్షాన వచ్చిన శిఖండిని కనుక సేనానాయకుడినిగా పెట్టినట్లయితే మొదటి రోజే భీష్ముడు వెళ్ళిపోతాడు కదా అన్నాడు వాడు ఆవేశం చూడండి అసలు వాణ్ణి వదిలిపెట్టాలి కానీ పద్దెనిమిది రోజులు జరిగేది కాదండి ధర్మరాజు ఎక్కడికక్కడ ఏం చేస్తున్నాడు ముందుకు పోతున్నవాడిని వెనక్కిలాగుతున్నాడు ముందుకు పోతున్నాడు వెనక్కి లాగుతున్నాడు అంటే ఓ టీచర్ గారు క్లాసుకి రోజు లేటుగా వస్తున్నట్ట బాగా వర్షాకాలం అది ఫస్ట్ పీరియడ్కి అసలు అటెండ్ అవ్వట్లా రోజు అట్టే ఏమయ్యా ఇట్లా లేటుగా వస్తే ఎప్పుడు ఎందుకు లేట్ అవుతుంది అని అడిగే హెడ్ మాస్టర్ ఏం చేయమంటాం సార్ ఒక అడుగు ముందుకేస్తే ఒక అడుగు వెనక్కి పడుతుంది బుర్రదతో రోడ్డంతా అలా ఒక్కొక్క అడుగు వెనక్కి పెడుతుండే ఎప్పటికొస్తా అని చెప్పండి వెనక్కి ముందుకు వెళ్ళగలుగుతున్నాం కానీ ముందుకు రాలేకపోతున్నాం అన్నట్ట హెడ్ మాస్టర్కి ఒళ్ళు మండిపోయి రేపటి నుంచి వెనక్కి తిరిగి నడవయ్యా అన్నట్టు ఏమన్నట్టండి అప్పుడు ఏమవుతాడు వీడు అందరికన్నా ముందొస్తాడు వెనక్కి కదా జరిగేది అది కాలు ఆ భీముడు ముందుకెడితే ధర్మరాజు ఏం చేస్తున్నాడు వెనక్కి లాగుతున్నాడు అసలు చిక్కకుండా ముందుకూచిన వాడు ఎవరయ్యా అంటే పాండవ మధ్యముడు కౌంటేయ కనిష్ఠుడు ఎవరు అర్జునుడు కౌంటేయ కనిష్ఠుడు అంటే కుంటి పుత్రులలో చివరి వాడు కుంతీదేవి పుత్రులలో చివరి వాడు ఎవరండి అర్జునుడు మాతృదేవులలో కనిష్ఠుడు సహదేవుడు కనుక అర్జునుడు మాత్రమే అసలు ఎవరూ కనబట్టల్లా వాడి కంటికి ఆ గురువు గారు చెప్పినప్పుడు ఆ చెట్టు మీదున్న ఆ డేక కన్ను ఎలా కనబడిందో ఇప్పుడు అర్జునుని ఎదురుకుండా కనబడుతున్నటువంటి టార్గెట్ ఎవరండి కర్ణుడొక్కడు మిగతా వాళ్ళందరూ కూడా అతడి దృష్టిలో ఎటువంటి దాంతో సమానం అంటే గడ్డి పొరకతో సమానం భీష్ముడు కూడా కానీ కర్ణుని చావ అర్జునునికి కూడా తెలుసు తెలుసు కనుకనే అతడి మీద స్పర్ధ ఎక్కువ అర్జునుని యొక్క లాఘవం కర్ణునకు కూడా తెలుసు కనుకనే కర్ణునకు కూడా అర్జునుని పట్ల లాఘవం కేవలం కృష్ణుడు మాత్రమేనా కర్ణుని వద్దకు వెళ్ళింది కుంతిదేవి కూడా వెళ్ళింది కర్ణిని దగ్గరికి వెళ్ళి ప్రార్థించింది అయితే ఒకటి పుత్రభిక్ష పెట్టమని కొంగు పట్టలేదండి కొంగు పట్టి అడగవలసినది ఎవరు అంటే బ్రాహ్మణ కాంత బాగా గుర్తుపెట్టుకోండి మిగిలినటువంటి క్షత్రియ వైశ్య సూత్రులు ఎవ్వరూ ఒడి కొంగు పట్టకూడదు అర్థమైతుందా కావట్లేదు ఓడివేరు కొంగు వేరు అండి ఓడి ముందు ఉంటుంది కొంగు వెనుక ఉంటుంది ఆ వెనుక ఉన్న కొంగు తీసి పట్టవలసింది ఎవరు ఒక బ్రాహ్మణ స్త్రీ మాత్రమే కొంగు పట్టాలి క్షత్రియ కాంతి ఏం చేయాలి ముందు ఉన్న వస్త్రాన్ని ఒడిగా పట్టాలి కొంగులో పట్టకూడదు శాస్త్ర ధర్మం ఇది అమ్మ ఒడిబట్టమ్మ అంటారు ఒడి బియ్యం పోసామంటారు కొంగు బియ్యం పోయరుగా వస్తారా కనుక ఒడివేరు కొంగువేరు ఒక్క బ్రాహ్మణ స్త్రీ మాత్రమే కొంగు పట్టాలి మిగతా వాళ్ళు ఏం పట్టాలండి ఈవిడ ఏ జాతికి చెందినటువంటి స్త్రీ అండి క్షత్రియ జాతికి చెందినటువంటిదంతా ఎవరు కుంతీదేవి కొంగుబట్టి అడుగుతుందా కొంగుబట్టి అడిగిందని ఆంధ్ర భారతంలో ఉన్నది మూల భారతంలో మాత్రం లేదు కేవలం ఆ కర్ణుని వద్దకు అతని జన్మ రహస్యాన్ని చెప్పడం కోసం ప్రయత్నం చేసింది అమ్మా ఏ భగవంతుని వర ప్రభావం చేత ఆ భగవంతుడే నా జన్మ రహస్యాన్ని నాకు తెలియజేశాడమ్మా నీవు చెప్పడానికి చూసినవన్నీ సత్యములే కానీ నా పట్ల నీవు దుర్మార్గముగా ప్రవర్తించినటువంటి విషయం కూడా సత్యమే నీవు కన్యవో కుమారి వరవర్ణినివో పుట్టిన పశువాడనైనా నాకేం తెలుస్తుందమ్మా పుట్టడం నాది తప్ప పొందటం నీది తప్ప నీది కూడా తప్పు కాదు ఆ క్షణంలో ఆ చిన్నతనం చేత ఈ ఋషి నాకిచ్చిన మంత్రం పనిచేస్తుందా అక్షరానికి శక్తి ఉంటుందా అని పరీక్ష చేయడం కోసం వచ్చినవాడు ఊరికే పోతాడా నన్ను నీకు వరంగా ఇచ్చాడు ఆ వయస్సులో ఏం చేయాలో తెలియక పెట్టెలో పడేసి అవతల నా గతి ఏం పట్టింది సు క్షత్రియ వంశంలో పుట్టి ఏమండి జాతకర్మ చౌలం ఉపనయనం ఇవన్నీ క్షత్రియ వంశాచార ప్రకారం నాకేమైనా జరిగినాయా పోనీ క్షత్రియ కాంతను వివాహమాడి సుక్షత్రియమైనటువంటి సంతానాన్ని నేను పొందగలిగా ఒక సూతకాంతను వివాహం చేసుకుని నీచంగా ఆమె వల్లనే సంతానాన్ని పొంది ఇప్పటికీ సూతుడనే పిలువబడుతున్నాను నేను దేనివల్ల అంటే నీవు చేసిన దుష్కృత్య వల్ల నన్ను పొందడం దుష్కృత్యం కాదు ఎవరు తప్పు చేసినా అనుభవించవలసింది ఇప్పుడు ఈ క్షణంలో నన్ను పాండవుల వద్దకు రమ్మనమని నీవు అడగటం కూడా నీకు అంత మంచిది ఇంకొక తప్పు చేసిన దానవవుతావమ్మా నీవు ఇప్పటికీ నిన్ను నేను మాతృదేవిగానే భావిస్తున్నా ఇప్పుడు కాదు ఏనాడు ఆ సూర్య భగవానుడు నాకు చెప్పాడో ఆనాటి నుండి నువ్వు నాకు తల్లివే అని నేను మనస్సులో నిర్ణయించుకున్నా కానీ పెంచినటువంటి తల్లిని వదిలి రాగలనా ఆ కుటుంబాలతో ఉండేటువంటి మైత్రి ప్రేమను నేను వదులుకోగలనా ను వదులుకోగలనా నీ కడుపున పుట్టినటువంటి పిల్లలు మరణిస్తారేమో అనేటువంటి భయం చేత దాన్ని వదులుకోలేక వాళ్లను కాపాడుకోవడానికి ఈనాడు నీకు ఈ సూతపుత్రుడు కొడుకుగా గుర్తుకొచ్చాడు తల్లి నిండు సభలో ఆనాడు అవమానపరుస్తున్నప్పుడు ఈ కర్ణుడు నా అని నువ్వు చెప్పగలిగావా చెప్పలేదు దుర్యోధనుడు దగ్గరకు తీసి ఎవరైనా సరే నేను రాజ్యాన్నిస్తానని అంగరాజ్యాన్నిచ్చాడు కనుక నీ తప్పులు నీ వద్ద ఉన్నాయి నా కర్మలు నా వద్ద ఉన్నాయి ఇప్పుడు నేను వచ్చి చేరే అవకాశం లేదు కానీ ఒక్క వరం మాత్రం నీవు అడిగావు గనుక నేను ఇవ్వగలను ఎందుకంటే నీ ప్రయత్నం వృధా పోరాదు ఒక ధర్మమూర్తికి జన్మనిచ్చిన తల్లివి నీవు నువ్వు అధర్మం చేశావు అయినా ఎవరికి జన్మనిచ్చావు ధర్మమూర్తికి జన్మనిచ్చావు ఒక మహాబలశాలికి జన్మనిచ్చావు ఒక గొప్ప వీరుడికి జన్మనిచ్చావు అర్జునుడు సామాన్య వీరుడు కాడమ్మా నాకు బాగా తెలుసు అతడు చేత ధనస్సు పడితే కూడా పిక్కటిల్ల శబ్దం వస్తుంది బాణం పెట్టకుండానే అల్లెత్రాటిని ఆకరణాంతం లాగి వదిలితే ఆ కలిగే ధనుకారమే శత్రువుల గుండెలు ఆడకుండా ఆగిపోయేంత దివ్యమైన శబ్దం అంత వీరుణ్ణి కన్నావు నాకు నువ్వే జన్మనిచ్చావు నీ గర్భము గొప్పదమ్మా అందరూ వీరులే నేను అలాగే కానీ నీ ప్రయత్నం వృధా పోరాదు గనుక నేను ఒక్క మాట చెబుతున్నా ధర్మజుడు భీముడు నకులుడు సహదీవుడు ఈ నలుగురు నా చేత చంపబడకూడని వారు చంపబడేవారు కాదు కనుక వాళ్ళ జోలికి నేను పొరపాటున కూడా వెళ్ళను చిక్కితే వదిలేస్తాను అని అనలేదండి అర్థమైందండి అన్నాడు ఉండగా వెళ్ళను అన్నాడు ఎవరు జోలికి వెళ్ళను అన్నాడండి ధర్మరాజు భీముడు నకులుడు సహదేవుడు కానీ అర్జునుడి పట్ల నాకు ఉండే పగ పగయే దాన్ని ఎవ్వరూ తప్పించలేరు నాకు జన్మనిచ్చి నీకు వరం ఇచ్చిన సూర్య భగవానుడు కూడా తప్పించలేడు కనుక నా మాట విని ఒక్కటి గుర్తుపెట్టుకో యుద్ధరంగంలో ఒకవేళ నా చేత అర్జునుడు గనక మరణించినట్లయితే యుద్ధం పరిపూర్ణమైపోయిన తర్వాత నేను వచ్చి పాండవులలో కలుస్తా అప్పుడు నీకు ఎంతమంది కొడుకులు ఐదుగురే ఒకవేళ యుద్ధ రంగంలో నేనే మరణిస్తే నీ అర్జునుడు నీకే ఉంటాడు ఇంతకన్నా ఎక్కువగా నేను నీకు అవకాశాన్ని కల్పించలేనమ్మా నన్ను ఆశీర్వదించవమ్మా అని కాళ్ళ మీద పడి నమస్కరించాడండి ఎవరండి కర్ణుడు ఎంత గొప్ప పనిచేశాడండి అవునా కాదా అంత దివ్యమునటువంటి స్థితిలో అతడి యొక్క ఔన్నత్యానికి అతని ధర్మానికి సత్యనిష్టకు రెండవదేమిటంటే ఆడిన మాట తప్పకుండా దుర్యోధను ఇచ్చినటువంటి ఆ స్నేహ ధర్మానికి అతడిచ్చిన విలువకు ఆనందపడి చిత్తజోరికి కుంతి ఒక్క మాట అన్నది మొత్తానికి నాకు మిగిల్చే ఉన్నాయన అర్జునుడు పోతే నే వస్తానన్నావు నేను పోతే వాడు నీకుంటాడు అన్నావు నేను కేవలం నా పిల్లలను బతికించుకోవటం కోసమే రాలేదు కుంతిదేవి చెప్పిన మాట వినండి నా పిల్లల్ని బతికించుకోవటం కోసమే నేను ఇక్కడికి రాలేదు నిన్ను కూడా నేనే కన్నాను కనుక నిన్ను బతికించుకోవటం కోసమే వచ్చాను రా అని చెప్పిందండి ఎందుకంటే నువ్వు కౌరవ పక్షంలోనే ఉంటే నా పంచ పాండవుల చేత నా ఐదుగురి పిల్లల చేత మొత్తం అందరూ సంహరింపబడతారు అందులో నువ్వు కూడా ఉంటావు కదా ఉంటావా ఉండవా నువ్వు కూడా నా కుమారునివే కదా నా పిల్లలు బతికుండాలి అని తల్లి కోరుకుంటున్నది కదా అందుకోసం వచ్చానే గాని అర్జునుడు మరణిస్తాడేమో అని భయం చేత కాదయ్యా వెంటనే కర్ణుడు పక్కపక్క నవ్వి అమ్మా నువ్వు వీర అటువంటి పుత్రులను కన్నందుకు నీవు అలాగే మాట్లాడాలి చాలా ఔచిత్యంగా మాట్లాడవు ఆనాడే వదిలేసినటువంటి దానవు గదా ఈనాడు కడుపున కట్టుకోవటం కోసం ప్రయత్నం చేయకమ్మ ఎవరి జీవితం ఎలా సాగాలో అలా సాగుతుంది ఎందుకని కర్ణునకు ఇటువంటి స్థితి కలిగింది అని మీరు అవునా కాదా కృతయుగంలో తన తండ్రి చేత అమ్మబడినటువంటి కొడుకుని అమ్ముకున్నటువంటి తండ్రి ఉన్నాడు ఒక బ్రాహ్మణుడు విన్నారా వినలేదా విన్నారు మీరు వ్యాసుడు ఇక్కడ హరిశ్చంద్రుని గురించి ముచ్చదించారంట హరిశ్చంద్రునకు సంతానం లేదు వరుణదేవుని గురించి తపస్సు చేశాడు తపస్సు చేస్తే వరుణ దేవుడు ప్రత్యక్షమయ్యాడు నాయన నీకేం కావాలి ఒక సంతానం కావాలయ్యా సంతానాన్ని నీకు ఇస్తే నాకేమిస్తావు నీవిచ్చిన సంతానాగ పశువుగా సమర్పిస్తా అన్నాడు ఎవరు హరిశ్చంద్రుడు వినపడేదాండి నేను చెప్పింది అర్థమైందా యాగ పశువుగా సమర్పిస్తానన్నాడు ఎప్పుడైతే హరిశ్చంద్రుడు అన్నాడో అయితే నీకు మగపిల్లవాడు పుడతాడు అన్నాడు వరుణుడు వెళ్ళిపోయాడు మగపిల్లవాడు పుట్టాడు వరుణదేవుడు వచ్చాడు ఎవరి యాగ పశువుగా ఇస్తానన్నా ఇచ్చేవయ్యా లేని వాడిని దానం చెయ్యకూడదయ్యా ఆ పిల్లవాడు మొన్నే కదా పుట్టింది పళ్ళు వచ్చిన తర్వాత చేస్తానన్నాడు సరే అది ధర్మమే కదా అని వరుణదేవుడు వెళ్ళిపోయాడు మళ్ళీ కొంతకాలానికి వస్తే వాడికి ఉపనయనం చేసిన తర్వాత పంపిస్తానయ్యా అన్నాడు ఇట్లా వచ్చినప్పుడల్లా ఇచ్చిన దానాన్ని అప్పుడు ఇస్తా ఇప్పుడు ఇస్తా అని ఏం చేస్తున్నాడు వీడు తిప్పుకుంటున్నాడు వరుణదేవుడికి ఆగ్రహం వచ్చి జలోతర వ్యాధితో బాధపడతావని శాపం పెట్టాడు అర్థమైందండి ఆ జలోతర వ్యాధికి తట్టుకోలేక బాధపడుతూ ఏమండి ఈ పరిస్థితుల్లో ఏదైనా ఉపాయం చెప్పమంటే ఔరస పుత్రుడు దత్తపుత్రుడు క్రీత పుత్రుడు అని ఉన్నారయ్యా క్రీత పుత్రుడు అంటే ఎవరికైనా పోషించడం కష్టమైతే వాళ్ళకి కొంత ధనాన్నిచ్చి ఆ పిల్లవాడిని కొనుక్కుని వాడు కొనుక్కున్నావు కనుక నీ సొంతం అవుతాడు అప్పుడు ఆ పిల్లవాడిని యాగపశగా ఇవ్వవచ్చు నీ కొడుకుని నువ్వు కాపాడుకోవచ్చు అని మంత్రులు ఉంటారు కదా పక్కన కొడుకులు ఏంటి దా హనుమంతుల్ని పంపించాడు ఓ బ్రాహ్మణుడు తనకు ముగ్గురు కొడుకులుంటే పెద్ద కొడుకు నాకు కావాలి చివరి కొడుకు వాళ్ళ అమ్మకు కావాలి మధ్యలో కొడుకు ఎవరికి అక్కర్లేదు గనక వాడిని అమ్మేస్తున్నానన్నాడు దరిద్ర బాధతో అర్థమైందండి వాడిని అమ్ముతుంటే మెడకు తాడు కట్టి ఆ యాగ పశువులాగా తీసుకొచ్చి ఆ యజ్ఞశాల దగ్గరే కట్టేశాడు వాడు ఏడుస్తున్నాడు మొత్తుకుంటున్నాడు మొరబెట్టుకుంటుంటే వాడి దుఃఖాన్ని చూడలేక విశ్వామిత్రుడు అక్కడికి వచ్చాడు అసలు వీళ్ళిద్దరికీ తగాద అక్కడి నుంచే మొదలైంది అర్థమైందండి ఎవరిద్దరికీ అంతేగాని వశిష్ఠుడి మీద తగాదాతో హరిశ్చంద్రుడిని చేయడం కాదు అది పుక్కిడి పురాణం వ్యాసుడి చెప్పినటువంటి సాహిత్యం ప్రకారం అయితే వీళ్ళిద్దరికి స్పర్ధ హరిశ్చంద్రుని మీద పగ ఎప్పుడు ఏర్పడింది అప్పుడు ఏర్పడింది ఆ పిల్లవాడిని చూసి జాలిపడిన విశ్వామిత్రుడు ఏమిటిన విషయం అంటే చెప్పాడు ఆ పిల్లవాడి కూడా వరుణ మంత్రాన్ని ఉపదేశం చేశాడు నువ్వు ఈ వరుణ మంత్రాన్ని జపం చేయరా వాడు వెంటనే వస్తాడు నీకేం భయం లేదన్నాడు ఆ వరుణుడు కూడా వెంటనే వచ్చాడండి పశువుడు అడిగితే కదా వెంటనే వచ్చాడు ఆ వచ్చి ఏమిరా ఎందుకు ఏడుస్తున్నావు అంటే నాకు అతిథా పట్టింది అని మొత్తం చెప్పాడు నిన్ను అమ్మిన వాడు ఎవడు అని అడిగాడు అసలు వరుణుడు ముందు వాడి దగ్గరికి వెళ్ళి నీవు ద్వాపర యుగంలో ్రియ గర్భమున పుట్టి సూత జాతిలో పెరిగి జాతినే పోగొట్టుకుని దిక్కులేని వాడు అవుతావు అని శాపం పెట్టాడు కొడుకుని అమ్ముకున్నాను గనుక కన్న తల్లి దగ్గర పెరగలేక పరాయి పంచన పడి పెరిగినటువంటి స్థితి నాకు కలిగిందమ్మా రెండవ కొడుకుని అమ్ముకున్న బ్రాహ్మణుడను నేనే ఏ జన్మలో గడచిన జన్మలో కనుక చేసిన తప్పుకు ఎవరైనా శిక్ష అనుభవించాలి నువ్వు ఆనాడే నన్ను వదిలేసావు కనుక ఇప్పుడు ప్రత్యేకించి పట్టుకోవలసిన పని లేదమ్మా అయ్యో వీడు నా కొడుకు చేతిలో మరణిస్తాడేమో దిగులు కూడా పడవద్దు క్షత్రియ కాంతవయ్యున్నావు కనుక నీవు అట్లాగే ఉండు అని ఆమెకు నమస్కరించాడు వెను అనేక రకాలైనటువంటి ఉపాయాలు ఎవరిని సేనానాయకుడుగా ఎన్నుకున్నారండి పాండవులు దృష్టమును సేనా నాయకునిగా ఎన్నుకా అమ్మా చెప్పట్ లేదండి ఆవిడ చెట్టు చివరికి తన భర్తతో అరణ్యాలకు ఒడుతూ కూడా అలాగే ఉన్నది ఆవిడ ఆ కళ్ళకు కట్టినటువంటి దాన్ని తీయటం అనేది కట్టిన తర్వాత అస్సలు జరగలేదు ఆంధ్ర మహాభారతంలో ఉన్నది ఆవిడ తీసి చూసిందనే కాదు ఇంకా కూడా ఉన్నాయి కొన్ని చెప్పమంటారా చిన్నతనంలోనే వీడిని వజ్రదేహుడిగా నేను చేస్తాను అని ఓ మహానుభావుడు వచ్చి పసరు ఇస్తే ఆ దుర్యోధను ఒంటి మీద దారపు కూడా లేకుండా చేసి నువ్వు వస్తే నేను ఒంటి నిండా ఈ పసలు రాస్తాన్ని ఒళ్ళంతా ఇనుముతో సమానం అవుతుందని ఆవిడ చెప్పిందని వాడు అలా దిశములతో పెడుతుంటే దుస్సల చూచిందని చీచీ ఇట్లా పెడుతున్నావా అని ఎగతాళి చేస్తే సిగ్గుబడ్డాడని లోపలికి వెళ్ళి నిక్కరు వేసుకొచ్చాడని ఆ ఇప్పుడు ఆ పసరు పోసేటప్పుడు నిక్కరు అడ్డం ఉన్నది గనుక తొడవరకు పూర్తిగా రాయలేకపోయిందని అందుకే భీమసేనుడు తొడ పగలగొచ్చాడని ఇవి కూడా ఆంధ్ర భారతంలో ఉన్నాయండి అర్థమైందండి కానీ మూల భారతంలో వీటికి ఎక్కడికి ఆధారం లేదు ఇవన్నీ కూడా ఆ కవి యొక్క స్వకపోల ఎందుకయ్యా అంటే ఆయా రోజులలో ఉండేటువంటి ఆయా మానవుల యొక్క మానసిక స్థితిగతులను ఆధారంగా చేసుకుని కొన్ని కొన్ని విషయాలను విశేషాలను వాళ్ళు కలిపి రాశారు ఎందుకంటే వాళ్ళు మంత్రులు కదా రాసినటువంటి వాళ్ళు ఎర్ర ప్రగడ మంత్రులే అందరూ మంత్రులే ఆ మంత్రులైన కారణం చేత రాజకీయ సామాజిక పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకుని రాసుకోవాలి వాళ్ళు అందువల్ల మూలం నుంచి కొంచెం బయటకు వచ్చారు మూల భారతంలో మాత్రం లేవు కొన్ని కొన్ని ఆంధ్ర లేనివి కూడా లోకంలో కథలుగా చందమామ కథలుగా లోకంలో ప్రాచుర్యంలోకి వచ్చినాయి అవి చెప్పకపోతే వీడికి భారతం తెలీదురా అనుకునే పరిస్థితుల్లో కూడా లోకం తయారయ్యే స్థితిలో ఎందుకంటే మంచి బోధించడానికి మన్వంతరాలు పుడుతుంది చెడి చెవి కెక్కడానికి క్షణం చాలు అన్నారు కేశవ తీర్థస్వామి వారు పిడుగుర్రాళ్ళ కనుక పనికిరానివన్నీ జనబాహుళ్యంలోకి తొందరగా పెడతాయి అసలైనటువంటివి తొందరగా వెళ్ళవు అటువంటి విశేషాలన్నీ కూడా ఈ భారతంలో చచ్చుకుని ఉన్నాయి లోకంలో మనకు ఆధారం ఏదైనా అంటే రామాయణానికి వాల్మీకి ఆధారం భారతానికి వ్యాసుడే ఆధారం ఇంకొకరెవ్వరూ ఆధారంగా ఉండేటువంటి అవకాశం లేదు కాకపోతే ఆంధ్ర భారతాన్ని కూడా లోకల్లో పురాణంగా చెప్పేటువంటి మానేయులున్నారు చెప్పడంలో తప్పేమీ కాదు ఎందుకంటే తెలుగు భాష యొక్క సౌందర్యం ఎప్పుడు తెలిసిందయ్యా అంటే భారతం చదివేది రాతే తెలిసింది ఒక్కొక్క పదం ఆ పదం యొక్క పరిచ్ఛేదనం ఆ పరిచ్ఛేదనం వల్ల అంతకు ముందు ఉండే అర్థం వేరు పరిచ్ఛేదనం అయిన తర్వాత ఉండే అర్థం వేరు కనుక భాష సౌందర్యం దేని వల్ల తెలిసిందంటే తెలుగు భాష యొక్క సౌందర్యం దీనివల్లనే అర్థమైందా భారతం పరిపూర్ణంగా చదివిన తర్వాతనే కృష్ణదేవరాయలు ఏమన్నాడు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు చాలా దివ్యంగా కనుక ఆ రుచి మనకు తెలియాలి ఒక్కొక్క పద్యం ఎట్లా ఉంటుందండి ఎన్ని పద్యాలు ఎన్ని పద్యాలు మహనీయులు వాళ్ళు ప్రాతస్మరణీయులు నమస్కరింపదగిన వాళ్ళు వాళ్ళు ఎందుకు స్వతంత్రించారయ్యా అంటే ఆనాటి పరిస్థితులను బట్టి అంతే ఎప్పటి పట్టి ఎప్పటికీ ఏది ప్రస్తుతం అప్పటికా మాటలాడి అన్యుల మనము పింపక తానువ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతి వాళ్ళు అదే పనిచేశారు అందువల్ల వాళ్ళను తప్పుపట్టే అవకాశం ఏమి లేదు అవసరం లేదు ఒక్కటే ఉన్నదా లేదా మూలల్లో ఉన్నదా లేదా అంతవరకు తెలుసుకుంటే చాలు అనేకమైన చరిత్రలున్నాయి ఇంకొకటి భారతంలో మూల భారతంలో ఏకలవ్యుడు పాండవ పక్ష పార్టీ యుద్ధం చేశాడు మనం నిషధ రాజు ఏకలవ్యుడు గురించి చెప్పుకున్నాం కదండి అర్జునుడు విద్య అధ్యయనం చేసే రోజులలో ద్రోణ ద్రోణాచార్యుడు వచ్చి వృత్తము ఆ బ్ర బనవేలు అడిగి తీసుకున్నాడు బట్టణ పోయినటువంటి ఆ ఏకలవ్యుడు ఎవరి పక్షంలో యుద్ధం చేశాడు పాండవ పక్షపాతీ అయి యుద్ధం చేశాడు దేంట్లో మూల భారతంలో అర్థమైందండి కనుక వాళ్ళు కవిత్రయం ఏం చేశారు వాడిని తీసుకెళ్ళి కౌరవ పక్షంలో కూర్చోబెట్టారు ఎందుకంటే అర్జునుడికి మొదటి నుంచి వీడంటే పడదు అర్జునుడికి పడదు కనుకనే కదా బటన వేలిచ్చింది వాళ్ళు ఏం ఊహించారంటే అసలు వ్యాసుడిది రాసిండడు ఆ తరువాత ఆ శ్లోకాలు కొన్ని మృగ్యమైపోతే ఎవరో తీసుకొచ్చి జేర్చి ఉంటాడు పాండవ పక్షపాతి ఎందుకు అవుతాడు వాడు చేసి అర్జునుడికి వాడికి పడదగనుకనే కదా వాడు వేలిపోయింది కనుక వాడు కౌరవ పక్షపాతీయే అని నిర్ధారించారు తిక్కనగారు చెప్పండి ఆహా అర్థమైంది నాకు చూస్తున్నా ఏమండోయ్ కనుక దివ్యాత్మస్వరూపులరా అటువంటి పరిస్థితుల్లో అనేక రకాలైన పర్యవసానాలు కృష్ణ పరమాత్మ సరాసర నేను ఇప్పుడే వస్తానయ్యా అని ఒక్కసారి దేవేంద్రుని వద్దకు వెళ్ళారంట ఎవరి దగ్గరికి వెళ్ళారు దేవేంద్రుని వద్దకు వెళ్ళారు ఇంద్రలోక అప్పటికప్పుడు టిక్క దొరికిందో నాలుగు నెలల క్రితం రిజర్వేషన్ చేయించుకున్న రూమ్ క్లోజ్ అంటాడు వాడు కృష్ణ పరమాత్మ కదండి ఎక్కడికి వెళ్ళాడు ఇంద్రలోకం ఆ ఇంద్రలోకానికి వెళ్తే దేవేంద్రుడు సాధారణంగా ఆహ్వానించాడండి మూల భారతం విషయం నేను చెప్పేది ఆ దేవేంద్రుడు సాధారంగా ఆహ్వానించిలిచి పరమాత్మ ఏమిటిలా వచ్చారు మీ ఆజ్ఞయేమి నీవు చిన్న సహాయం చేయాలయ్యా కర్ణుడు దాన కర్ణుడు అతని వద్ద కవచ కుండలములు ఉన్నంత వరకు అతనిని ఎవ్వరూ ఏమీ చేయలేరు కారణమేమంటేత కవచకుండలములవి జన్మత పుట్టినప్పుడే వచ్చినవి తరువాత ఆది ఇచ్చి చేయించుకుని తొడుక్కునేవి కాదు అటువంటి కవచకుండలాలు అతని దగ్గర ఉన్నంత వరకు అతన్ని ఎవరు జయించలేరు అభేద్యమైనటువంటివి సూర్యవరప్రసాదం చేత వచ్చినవి కనుక అతడు దాత కనుక అతడి వద్దకు వెళ్ళి ఆ కవచ కుండలములను నీవు దానముగా తీసుకోవాలి ఎప్పుడు తీసుకుంటావనే విషయం నీకే వదిలిపెడుతున్నాను మొత్తానికి అర్జునుడు ఎవరో తెలుసు కదా నీకు నీవరప్రసాదం చేత పుట్టినవాడే అర్జునుడు కర్ణుని గెలవాలి అంటే మాట యొక్క భావాన్ని తెలుసుకోవాలండి అర్జునుడు బ్రతకాలని ఉంటే అని అనలేదు కృష్ణుడు అర్థమైందండి అర్జునుడు కర్ణుని గెలవాలి అంటే కర్ణుని కవచకుండలములు దగ్గర ఉండడానికి వేరేది కనుక నీవు ఎలాగైనా వెళ్ళి నీ పుత్రుణ్ణి కాపాడుకుంటావో ఏం చేస్తావో మార్గం మాత్రం నేను చెప్పా గురువు ఎప్పుడు ఏం చేస్తాడండి గురువు ఎప్పుడు ఏం చేస్తాడు మార్గాన్ని చెబుతాడు తప్ప చెయ్యి పుచ్చుకుని తీసుకుపో కనుకనే ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఏమంటున్నాడు నీకు నేను మార్గాన్ని చెప్పా ఆ తరువాత నువ్వు నీ కొడుకుని కాపాడుకుంటావో ఏం చేసుకుంటావో నీ ఇష్టం నీ వరప్రసాదం చేత పుట్టినవాడు ఇక్కడే ఉండి ఎన్నో సంగీత విద్యలు విలువ విద్యలు కూడా అధ్యయనం చేశాడు నీ వద్ద నువ్వు చెప్పగా విని పరమేశ్వరుని గురించి తపస్సు చేసి అస్త్రశస్త్రములన్నీ పొందాడు అటువంటి వాణ్ణి కాపాడుకోవాలి అంటే మనం ఈ పని చేయాలయా అవశ్యం అనుభోక్తవ్యం అన్నాడు ఖచ్చితంగా ఇది అనుభవింపబడుతుంది గాక ఎవరు చెప్పింది దేవేంద్రుడు ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ ఇక్కడికి వచ్చి దేవేంద్రునికి చెప్పాడు ఆ మరుసటి రోజే సూర్య భగవానుడు కర్ణుడికి వచ్చాడు నాయనా కర్ణ నా మాట వినవయ్యా ఆవిడ చిన్నతనంలో అర్థించింది నీవు చిన్నపిల్లవమ్మ ఇప్పుడు ఇటువంటి కోరికలు పొందరాదు అని చెప్పకపోవటం కూడా నేను చేసిన దోషమే ఈ మాట చెప్పింది ఎవరండి సూర్యభగవాను ఆంధ్ర భారతంలో ఈ చరిత్రే లేదు తీసేశారు మూల ఉన్నది ఏ చరిత్ర ఈ మాట సూర్యుడు చెప్పినట్టుగా మాత్రం లేదు ఆమె చిన్నతనం చేత ఆ ఋషి ఇచ్చినటువంటి ఆ మంత్రాన్ని జపం చేస్తూ నన్ను కోరుకున్నది నేను వచ్చా పిల్లవాడిని అడిగింది ఆవిడ మంత్రాన్ని పరీక్ష చేయడం కోసం పిలిచిందే కానీ వేరే ఉద్దేశమే లేదు అంతవరకు నాకు తెలుసు ఆవిడ పసివాణ్ణి అడిగినప్పుడు నీవు చిన్నపిల్లవమ్మాయి ఇప్పుడు ఎటువంటి కోరిక కోరకూడదు అని నేను చెప్పాలిగా నేను చెప్పలా ఆవిడ అడిగింది నేను నిన్ను ఈచ పరిస్థితిని అనుసరించి ఆవిడ నీళ్ళలో వదిలిపెట్టింది ఆనాటి నుంచి నీవు ఎన్నో కష్టాలు పడ్డావు నాన్న ఇప్పటికీ నీవు పడుతున్నది కష్టమే కాని సుఖం మాత్రం కాదు ఇప్పుడు దేవేంద్రుడి నీ వద్దకు యాచించడం కోసం వస్తున్నాడు ఎందువల్ల అంటే నీవు దాన కర్ణుడవు కదా అర్థమైందా దానం చేయటంలో గొప్పవాళ్ళు లోకంలో ఎంతమంది ఉన్నారు చెప్పండి ప్రసిద్ధమైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ముగ్గురు ఉన్నారు ఎవరండి శిబి చక్రవర్తి రంతిదేవుడు కర్ణుడు ఈ ముగ్గురే మిగతా వాళ్ళంతా ప్రేమ ప్రతిష్టల కోసం చేయవచ్చు దేనికోసమైనా చేయవచ్చు నిష్కామముగా దానం చేస్తున్న వారెవరయ్యా అంటే ఈ ముగ్గురే దేనికోసమైనా వెనుకాడక దానం చేసే వాళ్ళు ఈ ముగ్గురే మిగతా వాళ్ళ దానాలన్నీ ఒక లక్ష్యాన్నో ఒక ప్రయోజనాన్నో కాంక్షించి ఉంటాయి ఈ ముగ్గురి దానాలు మాత్రం ధర్మము కొరకే ఉంటాయి అందువల్ల అంత గొప్ప కీర్తి ప్రతిష్టలు పొందినవాడు నీవు దానకర్ణుడుగా దేవేంద్రుడు వచ్చి అడిగితే కాదంటావా దేవేంద్రుడు ఏమడుగుతున్నాడో తెలుసునా నిన్ను నీ యొక్క సహజ కవచ కుండలములు అడగడానికి సిద్ధంగా వస్తున్నాడు కనుక నా మాట విని నీవు ఆ కవచ కుండలములు దేవేంద్రునకు ఇయ్యవద్దు అని చెప్పాడు ఇవ్వడానికి వీర్లేదు ఒకవేళ ఇచ్చినట్లయితే నీ మరణం తథ్యం కర్ణుడు చెప్పాడండి జాతృ మృత్యుముఖైన ప్రవిశతి పుట్టిన ప్రతివాడికి ఒకటి ఖచ్చితంగా ఉన్నది ఏమిటది అంటే మృత్యుముఖంలో ప్రవేశించటం ఇవాళ కాకపోతే రేపు వెళ్ళడం నేనేమి చిరంజీవిని కాను దేవేంద్రుడంతటి వాడు వచ్చి కవచ కుండలాలు కాదు నా ప్రాణములు అడిగినా ఇస్తాను ఇంద్రుడు ఎందుకు వస్తాడో నాకు అర్థమైంది ఇంద్రుని వరప్రభావం చేత పుట్టినటువంటి వాడే అర్జునుడు తన కొడుకుని కాపాడుకోవటం తండ్రిగా అతని ధర్మం కనుక అతను వస్తాడు నన్ను అడిగిన తర్వాత ఇవ్వటం ధర్మం కనుక నేను ఇస్తున్నా అర్థమైందా ఇక్కడ ఇంద్రుడు తన ధర్మాన్ని తాను చేస్తున్నాడు నా ధర్మాన్ని నేనెందుకు మానాలి అర్థమైందా అండి కనుక నా ధర్మం నేను చేస్తా నేను ఓ నియమాన్ని పెట్టుకున్నా వ్రతాన్ని పెట్టుకున్నా ఆ వ్రతాన్ని అనుసరించి ఖచ్చితంగా ఎవరైనా వచ్చి నన్ను ఏదైనా అడిగితే దానము చేయవలసిందే అప్పటికప్పుడు చేయవలసిందే కనుక ఇచ్చి తీరుతాను తండ్రి మీరు అందులో ఏమీ దిగులు పడవద్దు ఇవాళ్ళ కాకపోతే రేపైనా ప్రాణాలు పోయేవి ఎప్పుడూ ప్రాణాలు పోయేదాకా అలా మూలుగుతూ బతికి ఉండే కన్నా యుద్ధ నా మిత్రుని కొరకు అతడికి ఇచ్చిన మాట కొరకు నేను ప్రాణాలు వదిలేస్తే వీర లభిస్తుంది యుద్ధ స్నేహితుని కోసం ప్రాణాలు వదిలేసినటువంటి మహావీరుడు దక్కుతుంది ఇప్పుడు దేవేంద్రుడు వచ్చి అడిగితే నేను ఇవ్వను అన్నట్లయితే వాణ్ణి అవుతాను అంటే భయపడి ఈ కవచ కుండలాలను కాపాడుకున్న వాణ్ణి అవుతా అందువల్ల అన్నాడు సూర్య భగవానుడు అంటే అర్థమేమిటండి గతం భవిష్యత్ యోగ్య ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది కదా అని చెప్పాడు నాయన నాకు జాతమైనంత వరకు నీకు ఇక నీ ఇష్టం అన్నాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇటువైపు పాండవ సైన్యం వచ్చి సింది అటువైపు కౌరవ సేన వచ్చి విడిది చేసింది కురుక్షేత్రూమి పుట్టి నీళ్ళు అయ్యింది ఇటువైపు ఏడు అక్షోహిణీలు అటువైపు ఏడు అక్షోహిణీలు పదకొండు అక్షోహిణీలు మొత్తం ఎన్ని అక్షోహిణీలండి పద్దెనిమిది అక్షోహిణీల సేనాభర ఉన్నదండి అయినప్పటికీ సంతోషంగానే ఉందిట కృష్ణ పరమాత్మ కూడా ఇక్కడే ఉన్నాడు కదా ఇప్పుడు మోస్తే మోస ఒక్కసారిగా ఈ భూభారమును మొత్తాన్ని ఏం చేస్తాడు ఆయన తగ్గిస్తాడు కదా అనే ఆనందంలో అంత బరువు మోస్తోందయ్యా ఎవరికి వారు వారి వారి గుడారములలో విశ్రాంతి తీసుకున్నారు వారు ఎప్పటికి లేస్తారు సాయంకాలం ఐదున్నరకి లేస్తారు ఏమండి వాళ్ళు లేచేది తెల్లారే మనకది సాయంకాలం మన దేశం వేరు వాళ్ళ దేశం వేరు కదా